శ్రీకృష్ణోం తామహే కవిని కవీనాముపముదసాదనం శ్రీమహాగణాధిపతా శంకరాచార్యబుద్ధమాన్ రాజ్యాంకా ద్రవ్యమయాఖిలం పానే పరిసమాప పరం తప అని ఒక సంబోధన పరం అంటే పరాన్న తపతి పరం తప శత్రువులను తపింపజేయువాడు అంటే శత్రువులకి కంటిన్యూగా కొనుకు లేకుండా చేయువాడు పరం తప పరం సంబోధనం హే పరంతప అర్జునుడు గొప్ప యుద్ధనీరుడు శత్రువులకి నిద్ర చేస్తాడు దుర్యోధనుడికి నిద్ర చేస్తాడు కదా సో పరంప ఇక్కడ గీత సందర్భంలో గీత సందర్భంలో యుద్ధము అంటే మానవుడు తన జీవితంలో చేసేటువంటి జీవిత సంగ్రామము గీత సందర్భంలో యుద్ధము ఉంటాయి మీరంటే తెల్లారి యుద్ధమేగా ఇంకా అంతగంటే ఉంది ఇంకా దేవాస్త సంగ్రామం మనస్సులో చెలవేడుతూ దుష్ట సంకల్పాలకి మధ్యలో ఎప్పుడూ యుద్ధం చెలవేడుతూ సమాజం కుటుంబంలో కూడా కొన్ని కొంతమంది సన్మార్గంలో ముందు కలుగులేదాం అనుకుంటే ఇంకో కొంతమంది ఈ అపోజిట్ రాక్షసమార్థము లేకపోతే అసూర అనార్థము ఆ సినిమార్గం అంటే భోగప్రధానమైన జీవితానికి అసూరా అంటారు అదే కొమ్ములు ఉంటాయని వాళ్ళలా తీసి తినేస్తారని అనుకోకుండా ఆ స్టోరీ అంటే అలా స్టోరీల్లో చెప్తారు అలాగా స్టోరీస్ అండ్ స్టోరీస్ సో అసలు రేడే దేవతలు వేరే ఉంటారు వీళ్ళు వాళ్ళని కొడుకు తినేస్తూ ఉంటారు అని అలా స్టోరీస్ అని స్టోరీస్ అలా కాదు ఈ సందర్భంలో అసలు అంటే భోగపరాయణులు భోగప్రధానమైన జీవితం గల వాల్యూస్ ఎలా ఉంటాయి వాల్యూస్ జీవన మూల్యములు ఎలా ఉంటాయి భోగం వైపు లావీలో ఉంటాయి అది అసురులు భోగం వైపు వైరాగ్యం వైపు జ్ఞానం వైపు పయనింగ్ విలువలు ఏవైతే ఉంటాయో అవి దేవతలు ఈ రెండింటికి భయం ఎప్పుడు ఉంటుంది ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది కుటుంబం లెవెల్లో ఉంటుంది సమాజం లెవెల్లో ఉంటుంది సమాజం లెవెల్లో కూడా ఉంటుంది వేరే సో ప్రతి మా మానవులని కొన్ని రకాలుగా క్యారెక్టరైజ్ చేయాలి భూ మంచి వాళ్ళు చెప్పిన వాళ్ళు మిగతా క్యారెక్టరైజేషన్స్ అనేవి కూడా ఇన్సిడెంట్ ఇది మౌలికమైన క్యారెక్టర్ అయితే అలాగే ప్రతివాడు గుడ్ గుడ్ అవుతాడు బయట కూడా అవుతాడు ఒక సందర్భంలో మంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటారు క్రీడానికి గుడ్ క్రీడానికి నుంచి బ్యాడ్ రామో విధవాన్ ధర్మన్ రాముని సో రాముడు మర్యాద కృష్ణోత్తముడు కనుక కానీ రాముడిని మానవుడిగా స్వీకరించినట్లయితే ఒక ఎక్స్ట్రీమ్ గా ఉంటారు ధర్మము మూర్తి భవించిన ధర్మం అక్కడక్కడ రాముల్లో కూడా మీరు చిన్న చిన్న వీక్నెస్ని సూచించడానికి అవకాశం ఉంటుంది అవకాశం వాళ్ళు మీద ఇచ్చారు వాళ్ళ మీదే అవకాశం ఎందుకంటే వాళ్ళ ఒక అవతార పురుషుల్నిగా చిత్రించలేదు శుద్ధ మానవుడిగా చిత్రించారు అంతే కానీ వాళ్ళు సంహారం అయిన తర్వాత రాముడు మనస్సులో చిన్న గిరితో పడుతున్నాడు సుగ్రీవుడు ఎప్పుడైతే రెస్పాండ్ కాడో మీరు తీసుకొస్తే తెలుస్తుంది వాల్మీకి రామాణం సుగ్రీవుడు నిద్రపోతూ ఉంటాడు మొత్తు మొత్తుగా జోగుతూ ఉంటాడు భోగాల్లో పడి రాముడు కార్యాన్ని సకరిద్దాల్సిన అవసరం ఉండదు అప్పుడు రాముడు వెళ్తాడు వాళ్ళని అన్యాయంగా చంపుకొచ్చున్నాను వీడితో సరిడేమో కదలడు మిగలడు అని అనుకుంటున్నాను అని ఆయన లాభావిస్తాడు అన్యాయంగా ఆయన అంత మాత్రం లేదు బట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద క్లీన్ యాక్ట్ అని కూడా ఉండవు ఈతో పాటుగా మాట్లాడు ఆ పదాలు గుర్తులేదు నాకు కాబట్టి వాళ్ళు మీకు ఏం చేసేదంటే రాముణ్ణి మర్యాద పురుషోత్తమంగా ని హైడ్ చేసి ప్రయత్నం ఏం చేయలేదు ఎందుకంటే ఆయన అవతార దృష్ణంగా చర్చించడం లేదంటే అసలు ఒక ఉత్తమ మానవుడుగా చూస్తున్నాడు చూపిస్తే అది వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ రావణ ఈజ్ ఆల్సో రివెల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దాట్ బట్ అధర్మానికి ప్రతినిధిగా బాగుంటుంది యుద్ధం దేవాస్తుల సంగ్రామం ధర్మాధర్మాల మధ్య యుద్ధం అటువంటి యుద్ధ రిజంలో ఆ యుద్ధర నిధము జీవిత అది ప్రతి మానవుడికి అనుభవానికి వస్తూ ఉంటుంది అది ఆ యుద్ధం గురించి మనం అలా అనుమతించుకోవచ్చు పరం తప్ప అంటే బ్యాడ్ వాల్యూస్ మనకి అల్టిమేట్ గా అపకారం చేసేటువంటి కర్మక్రోధాదులు ఏవైతే ఉంటాయో వాటిని దూరంగా తరిమి వేయగలిగే సామర్యము గల ఓ అర్జునుడా అని సంబోధం అర్జునుడిలో ఆలక్షణాలు కూడా ఉన్నాయి అటువంటి యోగ్యత కూడా అర్జునులో ఉన్నది కేవలము యుద్ధరంగంలో శత్రువులను సంహరించడం మాత్రమే కాకుండా తపస్సు ఆ తర్వాత కామస్థులకు అతీతంగా ఉండడం ఇవన్నీ అర్జునుల్లో ఉంటాయి భీముడు క్రోహానికి బాధితు అయిపోతూ ఉంటాడు అర్జునుడు ఎప్పుడు క్రోహానికి బాధిస్తుంది వనవాస సమయంలో అర్జునుడే తపస్సు చేసి శివుణ్ణి వెళ్లించిన వాడు మిగతలు కానీ కాదు తర్వాత అర్జునుడు చాలా గొప్ప గొప్ప త్యాగాలను అప్పటికే చూస్తూ ఉంటాడు ఒక ఒక గోవుని రక్షించే ప్రయత్నంలో ఆ ఒక వ్రతానికి భంగం కలిగితే ఒక సంవత్సర కాలం ఆయన తీర్థయాత్ర చేశారు వ్రతానికి భంగం కలిగి కలుగుతుందని తెలుసు అప్పుడేమో ఒక సంవత్సర కాలం ఇంటికి దూరంగా తీర్థయాత్ర చేయాల్సి ఉంటుందని తెలుసు తెలిసి వ్రత భయం చేస్తాడు ఎందుకని గోవుని రక్షించటం సో ఈ విధమైనటువంటి అద్భుతమైన లక్షణాలు అద్దెంలో ఉన్నాయి కామప్రమోధాదులకు అతీతంగా అతను వెళ్ళాడు అందునే అతన్ని పరమించపా అని సంబోధించాడు అలాగే ఎక్కడికక్కడ మీరు ఆ ప్రతీకను పొత్తుంచ ఉండాలి లేకపోతే కేవలం స్టోరీ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతీకను స్వీకరిస్తూ ఉండాలి ద్రవ్యయజ్ఞం ఉంటుంది ద్రవ్య మయ అంటే ద్రవ్య ప్రచురమైన యజ్ఞం మయ ప్రభా అంటే ప్రొడామినెంట్లీ మెటీరియల్ బేస్డ్ యజ్ఞం ఉంటుంది మెటీరియల్ గా ఉంటుంది మెటీరియల్స్ ఇంపార్టెంట్ సో మెటీరియల్స్ అంటే ఉంటాయి ద్రవ్యాలు ఉంటాయి పువ్వులు ఉంటాయి కనపడ్డ మొక్కల్లో దూసేసి పువ్వులు పట్టుకు చేయడం బొట్టల బొట్టలు పువ్వులు పట్టుకోవడం సో జనలేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు జనాలు అనవసరమైన పత్రం దేవుడికి పుష్పము అంటే ఏవో కొన్ని పుష్పాలతో ఆరాధించడం కాదు బొట్టలు మొక్కలు బొట్టలు బొట్టలు పువ్వులు వచ్చేయంటే ఎక్కడి నుంచి చేయటారు ఇవన్నీ మొక్కలను తీసేస్తే వస్తాయి ఇంకా పువ్వులు పర్లేదు అలా వికసిస్తాయి ఇలా వాడిపోతాయి ఈ లోపల మనం పూరికి వినియోగించుకోవచ్చు అదేపోతే పత్రాలు చెట్లన్నీ తీసేసి పత్రాలు తీసుకెళ్తాను ఎందుకంటే పండుగ వచ్చిందంటే వీళ్ళు అశ్వత్వ వృక్షం అంటే రావి చెట్టు ఇక్కడ నుంచి పాతిక వేలు యాభై వేలు దూరంలో ఎక్కడ రావి చెట్టు కనబడితే ఆ చెట్లన్నీ దోసిగా కట్ చేసి పాలేసి ఆకులన్నీ తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో పెట్టారు ఇంకా చుట్టుపక్కల రావి చెట్టు మీరు తీసుకే తెలుస్తుంది ఇక్కడ వెళ్ళేప్పుడు పరిశీలిస్తే మీరు పెద్ద గెడకన్నకి కట్టి కంటారు ఆ కత్తిగా అందినంత మేర చిగురు కాకన్నది కనబడి అలా కట్ చేసి కట్ చేసి సైకిల్ నుంచి అయితే బండిలో వేసేసి తీసుకొచ్చేస్తుంది మార్కెట్ అందినంత అమ్ముతుంది రూపాయి కట్టమే అందినంత అమ్ముతుంది మనం కొంటాం ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట దాకా అమ్ముతుంది ఒంటి గంట ఈ కట్టంలో ఆ రోడ్డు మీదే పారేసు లేకపోతే ఒకసారి ఆ రూపాయలు వచ్చింది పోవాలి ఈజెంట్ వెలిగియే బీ కాల్ బట్ వెలిగియే బట్ ఈజ్ వెలిగి దాంట్లో వెలిగి ఏమి సో ఈ విధంగా ద్రవ్య ప్రకృతమైనటువంటి సందర్భంలో హాని రాణి కోటికి హాని కలగకుండగా మనం చేయాల్సి ఉంది ద్రవ్యాలతో చేసేటప్పుడు కూడా ఎవరికి హాని కలగకుండగా చేయాల్సింది ఇలాంటి హాని కలిగే సందర్భాన్ని మనసులో ఉంటుంది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి గలకి ఎవరు చూస్తున్నట్టుగా మనసులో ఏదో ఇప్పుడు ఐ ఆరు ఐదు ఆరు వేల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అయ్యా కాలం ఏం చేస్తుందంటే దానికి ఇస్తుంది గోల్డ్ ఇస్ గోల్డ్ అనే ఫ్లేవర్ వచ్చేసింది కాబట్టి అది మీకు రెవల్యూషనరీగా కనపడదు బట్ రియల్లీ స్పీకింగ్ ఇట్స్ ఎ వెరీ రెవల్యూషనరీ స్టేట్మెంట్ చేస్తాడు అలాంటివి అనేక స్టేట్మెంట్లు చేస్తాడు ఆయన సర్వారంభాసి దోషయిన భూమి నాగ్ని వాహన మీరు ఏ ప్రాజెక్టు మొదలు తెచ్చినా ఎంత మంచి ప్రాజెక్టు మొదలు తెచ్చినా దాంట్లో దోషం దాగి నలిపి హెచ్చరిక చేస్తాడు ఈ జగత్తుకి హాని చూసేవాళ్ళు బ్యాడ్ పీపుల్ కాదు పీపుల్ గుడ్ ఇంటెన్షన్స్ తో హాని చేస్తారు గుడ్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళే హానిని చేస్తారు బ్యాడ్ పీపుల్ అంటే స్మగ్లర్స్ తర్వాత ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు క్రిమినల్స్ ప్రతి కర్స్ పెట్టి వాళ్ళు పిక్పాకి వీళ్ళు క్రిమినల్స్ కింద ఉంటారు కొంతమంది జైల్లో ఉంటారు సమాజంలో ఉంటారు వాళ్ళు చేసి హాని ఏదో ఉంటుందో కానీ పీపుల్ విత్ గుడ్ ఇంటెన్స్ చెట్టును బతకనివ్వరు పశువును సుఖంగా బ్రతకనివ్వరు ఎవరు స్మగ్లర్స్ వాళ్ళు కాదు బ్యాడ్ పీపుల్ కాదు దీపాల్ విత్ గుడ్ ఇంటెస్ట్ వస్తే చెట్టుని పశువుని సుఖంగా బ్రతకనివ్వరు వీడి తీసుకోసం ఎంతటి హామీనా చేయడానికి సిద్ధపడతాయి సో ఈ విధంగా సో అదేతన సర్వారంభాషి దోషైన భూమైన అగ్ని వాడు కాబట్టి యజ్ఞం అయితే ఉంది యజ్ఞం అని ఎందుకన్నానంటే దాంట్లో త్యాగం ఉంది కాబట్టి యజ్ఞం అని యజ్ఞంలో త్యాగాంశం ఉంటుంది సో మమ్మ ద్రవ్యాన్ని త్యాగం చేస్తారు దేవత ఉద్దేశమైన ద్రవ్య త్యాగో యాగ అట్ ఇస్ డెఫినేషన్ త్యాగానికే యాగము అని కాదు సకారం డ్రాప్ చేస్తే యాగమైనది సో త్యాగం ఉంది కాబట్టి అది యజ్ఞమైనది కానీ దాంట్లో ద్రవ్య ప్రధానంగా ఉంటుంది అంటే వస్తువును త్యాగం చేస్తారు డబ్బును త్యాగం చేస్తాడు ద్రవ్యం వంటి డబ్బును కూడా అర్థం ఆ డబ్బుతో కొన్ని వస్తువులను త్యాగం చేస్తాడు అంటే అగ్నికి సమర్పిస్తాడు లేకపోతే దానం చేస్తాడు ఎవరు చేస్తాడు అటువంటిది ఫిజికల్గా మెటీరియల్కు చేసేటువంటి యజ్ఞం లోకంలో చాలా ప్రధానంగా సర్వత్రా మీకు కనపడుతుంది ఎందుకంటే అన్ని యజ్ఞాల్లోకి తేలికైన యజ్ఞం అది అంత తేలికనే కానీ ఇంకొకటి మీదేమో ఉపనిషద్ జ్ఞాన యజ్ఞములు మొదకట్టి విద్యార్థులను పోవేసి పాఠం చెప్పడం ప్రారంభిస్తే వారి రోజులు వారి రోజులు ఆ యజ్ఞం చేస్తే గొప్ప ఎందుకంటే ఎక్కివాళ్ళు అంతగా మాత్రంగా ఉంటారు ఎక్కివాడికి ఉపనిషత్తుల్లో గొప్ప ప్రజ్ఞ ఉండాలి ఉపనిషత్తులు చెప్పిన వ్యక్తించడం అంత చేరికేం కానీ ఎక్కివాళ్ళు కూడా ఏవో కథలకి ఎంటర్టైన్మెంట్గా వస్తారు లేకపోతే కామ్యకర్మలు చేసుకుని పుణ్యం సంపాదించుకుని కోరికలు తీసుకునే కోసం వస్తారు కానీ ఆత్మజ్ఞానం అని మొదలు వస్తాడు కాబట్టి ఆ యజ్ఞంలో మీకు దాంట్లో ఆ ఎకానమీ ఎకనామిక్స్ చూసుకుంటే చాలా పేలబంగా ఉంటాయి వారం రోజులు ఎగ్జామ్ చేశారు కదా కలెక్షన్ ఉంటుంది అంటే పదిహేను వందలు అని కలెక్షన్ లేదు ఏం కలెక్షన్ నేను నలభై రోజులు చేస్తే నాకు కవర్లో ఒక కవర్ అంత లేదు మీ కలెక్షన్ అని ఒక ఆయన ఉన్నారు ఇట్ ఈస్ రియల్లీ ఎగ్జామ్ ద్రవ్యమయమైన ఎగ్జామ్ దగ్గర మీకు ఎకానమీ కూడా ఎకనామిక్స్ కూడా చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటాయి సరే ఓన్లీ ఆధునిక కాలంలో ఉండే కొన్ని విచిత్రులని మనసులో నేను ఇలా ఉంటున్నాను మీరు మామూలుగా శుద్ధంగా ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నా కూడా ఇక్కడ ద్రవ్యాన్ని స్వగ్నిలో హోమం లేకపోతే ఇత్యాదులు మీకు అధికంగా కనపడతాయి ఉంటుంది అక్కడ భావన జ్ఞానము ఈ రెండు ప్రధానంగా ఉండవు అంచేతనే ద్రవ్యమయ ఇప్పుడు యజ్ఞం దగ్గర ఫిజికల్ మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ త్రీ లెవెల్స్ లో యజ్ఞాలు ఉన్నాయి సో ద్రవ్యమయమైన యజ్ఞం ఫిజికల్ మెటీరియల్ యజ్ఞంది అండ్ భావనామయమైనది ధ్యానము భక్తికి సంబంధించింది ఇంటలెక్ట్కి సంబంధించింది బుద్ధి అది జ్ఞాన యజ్ఞం ఈ మూడు లెవెల్స్ లో యజ్ఞాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఆలోచించండి కృష్ణుడి యొక్క గీతనే అధ్యయనం చేసి దాని జీవితంలో ఆచరణలో దాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని టు లివ్ టు లివ్ ఇట్ లివింగ్ థాట్స్ అంటే ఒక శ్లోకాన్ని కానీ ఒక ఉపదేశాన్ని కానీ వన్ హ్యాస్ టు లివ్ ఇట్ అటువంటి లివింగ్ థాట్స్కి జ్ఞాన విజ్ఞాము అని చెప్పారు అది ఒకవైపు ఇంకోవైపు కృష్ణుడి విగ్రహాన్ని ఒక దాన్ని తయారు చేయొచ్చు దానికి ఎవరు విశేషణాలు కూడా పెట్టచ్చు మీ సందర్భాన్ని బట్టి మీరు విశేషణాలు పెట్టచ్చు ఆనంద మీరు కోరేది ఆనందం అయితే ఆనంద కృష్ణ అన మీరు కోరిది ప్రేమ అయితే ప్రేమ కృష్ణ అన అలా అంటారు అంటారు మీరు కోరేది సంతానం అయితే సంతాన గోపాల అని కూడా అనొచ్చు సో సంతానానికి కృష్ణునికి సంబంధం ఏంటంటే ఏదో ఇంకొక సంబంధం ఎక్కడో స్మృతికారులు ఏదో అంటాడో అనమాట స్వామి కనస్కల్వేస్ లే ఎదుర్థింగ్ ఈ కనస్కృతితో ఎదుర్థింగ్ అని సో సంతాన అలాగా పెట్టచ్చు సో ఈ విధంగా ఏదో ఒక విశేషణాన్ని కూడా జోడించి ఆ విశేషణాన్ని తగ్గట్టుకోవడం ఏదో రకంగా ఒక రూపాన్ని చిత్రించి శిల్పంతో తయారు చేసి దేవాలయం పెట్టి టీగి తెలియటం అన్నిటికంటే తేలి తేలికనేది అంత తేలి కలిగేగా ఇంకోటి నిజంగా అలాగే మీరు దేవాలయం జరుతాను అంటే డబ్బులు అలాగే కురిస్తే దేవాలయం జరుతానంటే విగ్రహాలు ఖర్చును ఆదరణించారు ఆ విగ్రహాలకుంటే బంగారపు ఆభరణాలు ఖర్చును ఆదరింపు ఉంటుంది గర్భగుడి ఖర్చు నాగను మూడవ ఆ గర్భమిడి గుడి మీదే గోపురం ఖర్చు నాగనంటారు ఇంకొకటి వచ్చి నేను విగ్రహాలు ఇస్తానంటే విగ్రహాలు ఆల్రెడీ బిట్ అయిపోయింది అంటే అయ్యవాడు పాపం డిజపాయిట్ అయిపోయి మొదలండి గోపురం నేను కట్టిస్తానని ఇంకొకటి ఈ రకంగా మీరు దేవాలయం కడతానంటే మనీ వర్షం మీరు పుస్తకం వేస్తాను పుస్తకం వేస్తాను మీరు ఎవరన్నా ధనం ఈ వర్ వర్షంలో ఒక శాతం వన్ పర్సెంట్ వర్షం పడుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ పడదు ఓన్లీ వన్ పర్సెంట్ పడుతుంది మీరు సో జ్ఞాన యజ్ఞానికి ద్రవ్య యజ్ఞానికి వచ్చినా ఫరక్ తేడా కనుకుంటున్నాను కాబట్టి శ్రీకృష్ణుని విగ్రహం పెట్టేసి రోజు పూజ చేయటం ఆరాధించటం ఉదాహరణ చూస్తే శ్రీకృష్ణుని విగ్రహం పెట్టి నేను పూజ మొదలుపెట్టాను అనుకోండి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జైన్ అవుతారు పొంగ స్వామి కొంచెం విసిగించడం మానేసాడు ఏకరమైన పను ఒకటి చేస్తున్నాడని ఆనందంగా వస్తారు బుట్టలు తీసుకొస్తారు బుట్టల్లో పళ్ళు తీసుకొస్తారు చాలా చీళ్ళు తీసుకొస్తారు ద్రవ్యాలు తీసుకొస్తారు కృష్ణుడికి సమర్పించడం కోసం చందనం పట్టుకొస్తారు శరికి పట్టుకొస్తారు అవన్నీ పట్టుకుని వస్తారు ఇప్పుడే ఉన్నాయి ఎంతసేపు పుస్తకము పాఠము శ్లోకము అన్వయము భాష్యము ఇంత వాక్యాలు సంస్కృతం ఒకటి ఏంటి కాబట్టి అది చాలా తేలి ఇది చాలా కష్టం ఇది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది జ్ఞాన యజ్ఞం ద్రవ్య యజ్ఞం స్థూలంగా ఉంటుంది కాబట్టి ద్రవ్య యజ్ఞం వల్ల మీకు త్రేయస్సు కలుగుతుంది త్రేయస్సు అంటే శ్రేయస్సు వేరు త్రేయస్సు వేరు శ్రేయస్సు అంటే పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో మీరు స్వర్గానికి వెళ్ళి భోగాలను అనుభవించారు అది దూరపు మాట ఇప్పుడు కనుక మీరు ద్రవ్యయజ్ఞం చేస్తే మీకేమో కోరికలు చేస్తారు మీరు ఈ పారాయణ చేస్తే ఆ కోరిక చేస్తుంది ఆ పారాయణం చేస్తే ఈ కోరిక నియర్ అస్ ఇవర్గం ఇట్ ఈస్ సో మట్ డిస్టెన్స్ దిస్ ఈస్ వెరీ నియర్ ఇది ద్రవ్య యోజ్ఞం యొక్క లక్షణం ప్రేయస్కరంగా ఉంటుంది ప్రియ ప్రియంగా ఉంటుంది అట్రాక్షన్ గా ఉంటుంది జ్ఞాన యోజంలో అట్రాక్షన్ ఉండదు కేవలమో రిపల్షన్ ఉంటుంది వైదా మోక్షాన్ని జరితారెవరండి ఎవరైతే సంసార భోగము లేని వ్యక్తి గల కూడా వాడే అధికారి సర్లేని దాని తర్వాత చూద్దాం ప్రస్తుతానికి అలవాటు వచ్చండి అని అందరూ పోస్ట్ చేస్తారు వాయిదా వేస్తారు అందరూ వాయిదా కంగార్యమైన వైద్యం వేస్తారు కాబట్టి శ్రేయాన్ని జ్ఞానయుజ్ఞ జ్ఞాన యజ్ఞం అది శ్రేయస్కరము మోక్షాన్ని స్థితి ద్రవ్యయజ్ఞము కాదా అంటే ద్రవ్యయజ్ఞం మీరు కామనతో చేస్తే శ్రేయస్కరం ఎందుకు అవుతుంది శ్రేయస్కరమే అవుతుంది కానీ శ్రేయస్కరం ఎందుకు అవుతుంది అలాగే అదే మేము ద్రవ్యయుజ్ఞం నిష్కామన్గా చేస్తామంటే ఓకే దెన్ ఇట్ కెన్ లీడ్ మోక్ష పరంపరగా మోక్షానికి హేతువు కాదు మోక్షం వైపు మిమ్మల్ని చెప్పగలుగుతుంది మోక్షం దాకా తీసుకెళ్ళలేదు మోక్షం వైపు చెప్పగలుగుతుంది తీసుకెళ్లి పని జ్ఞానమే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ రకంగా చూసుకున్నా జ్ఞానవైద్యము చాలా శ్రేష్ఠమైనది సర్వం కర్మ అఖిలం జ్ఞానే పరిసమాపే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే అనేక రకాలుగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కర్మ ఏదైనా అఖిలం సర్వం అని అన్నారు కాబట్టి లౌకిదం కావచ్చు వైదికం కావచ్చు సకామం కావచ్చు నిష్కామం కావచ్చు కాస్త ఎటువంటి కర్మ అయినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏ కర్మ కూడా అది అంతర అంతఃస్కరణంలో సంకల్ప రూపంగా ఆవిర్భవిస్తుంది సంకల్పం నుంచి ఆవిర్భవిస్తుంది కాబట్టి ఏది దేని నుండి ఆవిర్భవిస్తుందో దానిలో విలీనమవుతుంది నెక్లస్ బంగారం నుంచి ఆవిర్భవిస్తుంది కనుక బంగారంలో కూడా సంకల్పము నుండి ఆవిర్భవిస్తుంది కనుక కర్మ సంస్కార రూపంగా అంటే కర్మఫల సంస్కార రూపంగా దానికి అపూర్వము అనిపోయారు కర్మఫల సంస్క కర్మఫలాన్ని ఇవ్వాలి కదా కర్మఫలం వెంటనే ఇవ్వదు భవిష్యత్ కాలంలో ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు చేసిన కర్మ కర్మ అంతరమైపోతుంది కదా ఇప్పటికిప్పుడు వినాశి అయిపోతుంది ఏదైనా గయ్య హోమనం చేశారు మంత్రం అన్నారు మంత్రం అయిపోయింది మంత్ర కర్మహయానా మంత్రం మంత్రం ఇంకెక్కడ మంత్రం నెయ్యి ఉందంటే అది కూడా రగ్నిలో వేసేసరికి అది అయిపోయింది ఇంకా అగ్గి ఉందంటే అది ఆరిపోతుంది సాయంకాలానికి ఏమింది ఇంకా ఇదేమిదండి కర్మ ఇదో మరి కర్మఫలం ఎప్పుడో వస్తుందంటే ఈ కర్మకి ఆ కర్మఫలానికి కనెక్షన్ ఏమిటి ఆ కనెక్షనే రహస్యం తంటి కనపడతాయి కర్మలు పలు రకాలుగా ఉంటాయి కర్మఫలాలు పల చిత్ర చిత్రాలుగా చిత్రం అంటే వెరైటీ అని అర్థం వెరైటీ కాబట్టి ఈ కర్మలకి కర్మ ఫలాలకి మధ్య ఉండే సంబంధము చాలా కాంప్లెక్స్గా చాలా వెరైటీగా ఉంటుంది చిత్రము చాలా రహస్యంగా ఉంటుంది అంటే చీర ఫలం వచ్చాక ఈ ఫలము ఆ కర్మ వల్ల వచ్చింది అని మీరు చెప్పలేదు ఎవరో కొంతమంది తమిళనాడులో చెప్తామని పుస్తకాలు పెట్టే చూస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వర్డే ఎక్సెప్షన్స్ వాళ్ళని మినహాయిస్తే ఈ ఫలము ఈ కర్మ వల్ల వచ్చింది అని మీరు చెప్పలేరు ఈ దీపంలో ఏదో కష్టం వచ్చింది అనుకోలేదు ఇది ఫలానా కర్మ వల్ల మీ కష్టం వచ్చింది అని మీరు చెప్పలేదు కాబట్టి ఇది గుప్తము చిత్రము గుప్తము ఎత్రగుప్త సో ఈ చిత్రగుప్తమైనటువంటి కర్మ ఫలము ఎక్కడ ఉంటుంది అంతఃకరమంగా ఉంటుంది సంస్కార రూపంలో ఉంటుంది మామిడి పెంట పార్టీతే పియని పండు వస్తుంది వేసగి పాతితే చే వేప జరిగి వస్తుంది వేప పండు వస్తుంది ఈ పీపీ సంస్కారం ఎక్కడుంటుంది అక్కడ పైన ఉంటుందా దాంట్లో ఉంటుందా దాంట్లోనే ఉంటుందా ఆ బీజంలోనే ఉంటుంది అలాగే వీడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు లేక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే సుఖదుఖములు ఫలములు ఆ ఫలముల యొక్క బీజమైనటువంటి కర్మ సంస్కారం ఎక్కడుంటుంది వారి అంతఃకరణలోనే ఉంటుంది అంతఃస్కరణలోనే సుఖదుఖాలు వారిని భవిస్తాయి కాబట్టి కానీ అయితే నా అంతఃస్కరణలో ఉంటే నాకు తెలియాలే అదే మరి చిత్రము గుప్తము కాబట్టి సన్నఫల కర్మఫలం కూడా అంతఃస్కరణము నుండే కాబట్టి అంతఃస్కరణము ఈజ్ ఆ చైతన్యము యొక్క కదలిక అంతఃస్కరణము అని పేరు ఆ జ్ఞానధనమైన చైతన్యంలో వచ్చినటువంటి మూమెంట్కే అంతఃస్కరణము అని మైండ్ ఈజ్ ద మూమెంట్ అని కాన్షియస్ నథింగ్ మోర్ దాన్ కాబట్టి సకల కర్మలు కర్మఫల రూపంగా కర్మఫల సంస్కార రూపంగా జ్ఞానఘనమైన ఆత్మస్వరూపముందు మాత్రమే పరిశ్రమ వస్తుంది తెలుగును ఒక రకంగా చెప్తారు లక్ష్యకర్లు లభితారు చూద్దాం రెండో రకంగా ఎలా చెప్తామంటే మీరు కర్మ చేస్తారు కర్మకి ఫలం వస్తుంది కర్మఫలం ఎలా ఉంటుంది సుఖరూపంగా కానీ దుఃఖరూపంగా కానీ ఉంటుంది సుఖము కానీ దుఃఖము కానీ అజ్ఞాతమైనది ఉంటుందండి అజ్ఞాతమైన సుఖం కానీ దుఃఖంగానే ఉంటుందా ఉండదు అది జ్ఞాతమైతేనే సుఖమవుతుంది దుఃఖంగా అవుతుంది జ్ఞాతం అవ్వాలి జ్ఞాతం అవ్వాలి రాజుగారి కొడుకు పుట్టారు అనే వార్త అనే జ్ఞానం ఇది ఈ వార్త తెలిసినా వాడికి సుఖమేనా దుఃఖమైనా రాజుగారికి తను కొడుకు పుట్టినందుకు సుఖం కలుగుతుంది ఈయన కొడుకు పుట్టాడు కాబట్టి ఈయన సామ్రాజ్యం కోసం అరుగు చేసేటువంటి కళనాయకుడు ఒకడు ఉంటాడు ప్రతి నాయకుడు వాడికి దుఃఖం కలుగుతుంది తెలిసిన తర్వాతే కలుగుతుంది కొడుకు పుట్టాడనే తెలిసాకనే కలుగుతున్నాయి సపోజ్ రాణి గారు పరిచారకులు కలిసి పరిచారికలు కలిసి ఆ వార్తను దాచిపెట్టారనుకోండి రాజుగారికి సుఖమోగలగదు నిలనికి దుఃఖం అవ్వగలగదు తెలియ అజ్ఞాతమైన సుఖ దుఃఖాలు జ్ఞాతమైన సుఖ దుఃఖాలే కాబట్టి కర్మలన్నీ కూడా కర్మఫలములైన సుఖ దుఃఖము రూపముగా పరిణమించి జ్ఞానములో పరిసమాప్తిని చెందుతాయి నదులన్నీ సముద్రంలో కర్మలన్నీ లౌకికములు వైదికములు అలా ఎందుకన్నాను సర్వం ఆఖలమున రెండు విశేషణాలు ఆల్ అండ్ ఆల్ అంటే ఆల్ లౌకిక అండ్ ఆల్ వైదికాస్ అని అలా మనం దానికి సార్థకత సో ఈ కర్మలన్నీ కూడా జ్ఞానము అంతఃకరణమునకు అధిష్టారమైన ఆత్మస్వరూపముందు మాత్రమే ఈ పరిసమస్తిని చెందుతాయి అని ఇంకొక రకమైన అర్థం మోర్ టు కాంటెక్స్ బహుశాను శంకర్లు చెప్తారు మీరు కర్మలు చేసి పండుగ జ్ఞాటి సుఖానుసరం అంతే కదండి కర్మలు అంటే పుణ్య యజ్ఞము కానీ ఆ రకమైన పుణ్యాన్ని సంపాదించి మీరు ఏమంతి చేద్దామనుకుంటున్నారు కర్మఫల రూపంగా సుఖాన్ని అనుసరిస్తున్నాము ఎన్ని కర్మలు ఉన్నాయో మొట్లాది కర్మలు ఉన్నాయి అనంతములైన కర్మలు వాటి ముందే సుఖానుభవాలు కూడా అనంతములుగా ఉంటాయి సుఖాలు ఈ అనంతములైన సుఖములు ఒకే ఒక ఆత్మానందంలో విలీనమై ఉంటాయి దానికంటే బహిష్ బాహ్యంగా ఎక్కడా ఉండవు సర్వం కర్మాచారం పాత్ర ఆత్మస్వరూపానికి జ్ఞానం అనే పేరు కనుక ఆత్మస్వరూపంలో పరిసమాప్తిని చెందుతాయి ఇది పరిస్థితి ఇప్పుడు ఈ ఎందుకంటే పైలు చెప్పిన వాక్యాన్ని కింద చెప్పిన వాక్యం సపోర్ట్ చేస్తుంది ద్రవ్యమయమైన యజ్ఞము జ్ఞాన యజ్ఞము శ్రేష్టము ఎందువల్ల ఇందువల్ల కర్మము కర్మ అఖిల అఖిల కర్మలు జ్ఞానము ఉండే ఆత్మస్వరూపముందే పరసమాత్మ చెందుతున్నాయి కాబట్టి ఆ జ్ఞాన యజ్ఞము ఆ జ్ఞానాన్ని పొందటానికి సహకరించే సాధన దానికే యజ్ఞం పేరు కర్మనాథులు ఇది కర్మ యజ్ఞం కంటే బ్రహ్మయజ్ఞం శ్రేష్ఠమైనది ఇప్పుడు దీంతో మీకు రెండు రకాల మానవ స్వభావాలు కనపడతాయి కొంతమందికి కర్మయజ్ఞము లేదా ద్రవ్య యజ్ఞము అంటే తీయ నీటికి చేప వలే ఎందుకు వస్తారు జ్ఞాన ద్రవ్య యజ్ఞం అని మీరంటే పరిగెత్తుకు ఎంతో ప్రేమగా మనకి సమర్పణగా వీచేస్తారు జ్ఞాన యజ్ఞము అంటే వెనక్కి వెళ్తుంటారు నిజానికి నేను ఆయన షేరింగ్ ఇచ్చు మీరు అందరూ నా క్లోజ్ కనుక చెప్తున్నాను లేకపోతే ఊళ్ళో చెప్పాను నేను ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డొనేషన్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయి నేను తీసుకోప్పుడు నేను అలా రెస్క్యూస్ చేసిన కారణంగా ఎదర వాళ్ళ మనస్సు స్నేహపడ్డ సందర్భాలు కూడా అప్పుడప్పుడు నా దృష్టికి వస్తూ ఉంటాయి నేను చాలా ప్రేమగా చాలా సౌమ్యంగా ఎంతో ఎలాగొన్నెస్టిమేషన్ ఇచ్చి రెస్క్యూస్ చేస్తాను ఎందుకంటే ఆ డొనేషన్స్ ని మనం ద్రవ్య యజ్ఞం చేసే వాళ్ళమైతే మనం వినియోగించగలుగుతాం ద్రవ్య యజ్ఞం చేయకుండా జ్ఞాన యజ్ఞం చేసేవాడు ఎలా వినియోగిస్తాడు వినియోగించాలి నేను డైవర్స్ సందర్భంలో డైవర్స్ చేస్తా మీరు అక్కడ అక్కడ ఇవ్వండి అక్కడిస్తే మీరు ఇచ్చినటువంటి డొనేషన్ అది సద్వినియోగం అవుతుంది అక్కడ ఇవ్వండి అని అటు పంపిస్తాను ఎటో వైపు పంపిస్తా ఎటు నాకే తెలియదు ఓ అర డజన్ ఛానల్స్ ఉంటాయి ఏదో ఛానల్లోకి దాన్ని పంపిస్తాయి సో దట్ వీళ్ళకి ఇచ్చిన సంతోషం ఉంటుంది అక్కడ ఒక చక్కటి కార్యక్రమం సాగుతుంది ఒకవేళ అటువంటి ఛానల్ ఏది లేదనుకోండి అతను ఆ ఇచ్చివాడిని పట్టుకుంటుంది నేను పుస్తకేను ఇచ్చివాడు కాదు మీరే వాడాలి అని అన్న ధోరణిలో నాకు ఆఫర్ చేశారనుకోండి ఐ రెస్క్యూ ఎందుకంటే నేను ఏం చేస్తాను పచ్చు వినే ఐ డోంట్ హెవ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ మనీ ఐ డోంట్ నో ఎంత మనీని కాఫీ తాగడానికి ఐదు రూపాయలు సరిపోతుంది ఆరు రూపాయలు కాఫీ తగ్గదు సో ఇక హ్యావ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి పాకెట్ వర్ష వేయడం థౌసండ్ మనం ఎవరితో ఇవ్వాలి ఎవరికి ఇస్తాం అపాత్ర దానం చేయకూడదు పాత్రమే ఇరిగి దానం ఇవ్వాలి సపోజ్ నేను అవడం వేదవాడి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాను అనుకోండి ఇవాడు వెంటనే కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోతాడు భార్య పిల్లలతో సహా వెళ్తే అక్రమ కంపం రూపాయలు ఖర్చు చేయబడతాడు కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి ఎలా రూపాయలు వంద రూపాయలు అతని యోగ్యతను అనుసరించి అతను యాభై రూపాయలు వస్తే నేను సంతో అతను సంతోషిస్తానని అతను అనుకుంటే పది కలిపి అరవై ఇచ్చి బాగా సంతోషపెట్టాను ఏదో మూనే ఖర్చు పెట్టుకునేది త్వరగా ఖర్చు పెడుతు ఆగినప్పుడు తోడో ఏదో చేస్తాను అలా దానికి కూడా లింగి పెట్టాలి కానీ విసరడానికి వీరలేదు డబ్బును వృథా చేయకూడదు డబ్బుని ఎక్కరో పారశ్రామం కొన్ని తల తప్పుది దాన్ని దశిపెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో జ్ఞాన యజ్ఞంలో పరిష్కారం అలాగే ఉంటుంది అదే ద్రవ్య యజ్ఞం చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంత డబ్బొచ్చినా కాలడం అనే మాటే లేదు ఎప్పుడు లోటుపడ్జ్ చేస్తాయి ఎప్పుడు లోటుపడ్జెత్తాయి ఇరవై లక్షల సర్టిఫికెట్ యజ్ఞం చేస్తాడు ఏం చెప్పమంటారండి యజ్ఞం అయింది కానీ అనుకున్న ఫైనాన్స్ కుదరలేదండి అంటాడు అంటే రెండు మూడు లక్షలు దాటా పడింది అంటారు మీకు డొనేషన్స్ ఎంత వచ్చాయంటే పద్దెనిమిది లక్షలు వచ్చాయి తక్కువ ఎంత తక్కువ పడిందంటే రెండు లక్షలు తక్కువ పడింది అనార్థంగా పద్దెనిమిది లక్షలు వసూలు చేసిన తర్వాత ఘాటాలో ఉన్నాడంటే వాట్ యూ హెల్త్ థింక్ అసలు కరెక్ట్ అంటే ఈ ఓవర్ స్పెండింగ్ అని మనకి స్పష్టం అయిపోవట్లేదు ఫస్ట్ ఫైనాన్షియల్ వచ్చి స్పెండ్ చేయాలి కానీ ఈ సన్యాసులు మన పీఠాధిపతులు పెట్టే ఖర్చుకు తగ్గట్టుగా గృహస్థులు పెట్టినట్లయితే గృహస్థులు అప్పులు పాడైపోతాయి ది స్పెండ్ మనీ లైక్ వాటర్ అండ్ ఆల్వేజ్ ఓవర్ స్పెండింగ్ అండ్ దేస్ Low, um, you will obey will always mister. This is very easy. Something you haven't asked. If you believe it's a Gerade way, you're not ah-chalers. So, suppose. You may have breathed something. And you may have wished it's very bad. So with that mind you will always find a way to spend more So Ramallah, you know, what what can you say? Keep things stuck with you as well. హనుమంతుడికి గుడి కట్టచ్చు వెతింద ఇంకోటి వనరు వచ్చి ఇరవై ఇరవై లక్షలు ఇచ్చేయడం అనుకోండి రామనామ స్కోణం చేయండి ఇంకోటి వనరు వచ్చి ముప్పై లక్షలు ఇచ్చాడు అనుకోండి రామ ఏదో ఇంకోటి దెర్ ఈస్ ఆల్వేస్ ద స్కోప్ యూ కన్స్ట్రక్ట్ సంథింగ్ మోర్ యూ కెన్ ఆల్వేస్ కన్స్ట్రక్ట్ సంథింగ్ మోర్ ఈ కన్స్ట్రక్షన్ అన్నది ఇతను ఎండ్ కాబట్టి ఈ విధంగా ద్రవ్య యజ్ఞంలో మనిషిని బంధించేటువంటి లక్షణాలు చాలా ఉంటాయి జ్ఞాన యజ్ఞము మనిషిని రిలీజ్ చేస్తుంది బంధ నిముక్తులు చేస్తుంది కాబట్టి ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞము శ్రేయస్కరము ఏదో నేను శ్లోకం చెప్పమంటే నాకు అలవాటు ఉంది అలవాటు ఇది మంచి అలవాట పెద్ద అలవాట నేను ఇంటి తెలుసుకోలేకపోయాను మంచి అలవాటేనేమో ఒకప్పుడు అనుకోండి జనం చెప్పి మాట్లా చూస్తే పని లేదు మంచి హ్యాబిటే దీనికి కొనసాగిద్దామనిపిస్తుంది అదే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే ఏ శ్లోకం కనబడ్డా అది సమకాలీన మానవ జీవితానికి అన్వయించడం నాకు రోజులవాళ్ళ స్మంచులవాత మీరు నిర్ణయించండి నేను అలా అన్వయిస్తూ ఉంటాను ఉదాహరణకి స్నేయాన్ దుర్యమయ దీర్జాత వెంటనే ఒక రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి జ్యోతిష్కోమం చేయటం కంటే వేదాంత శ్రవణమనమైన దుర్జాసనం చేయటం లేదు అని చెప్పేసి నేను నోరు మూసుకుని ఎవరికి వెళ్ళిపోయాను అనుకోండి సమస్యలు ఎవరికి ఏ ఇబ్బంది ఉంది అలా కాకుండా సమకాలీన జీవితానికి దీన్ని అన్వయించడానికి ప్రయత్నం చేసేప్పటికీ సోమని మన సమాజంలో ఉన్నటువంటి అనేక లక్షణాలు ముందుకొస్తూ ఉంటారు సమ్ పీపుల్స్ గుడ్ అస్పెక్ట్ ఆఫ్ యువర్ టీచింగ్ అండ్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ బికాస్ ఈ టీచింగ్ అన్నది అసిధారాల వ్రతం ఇది పెట్టి సో ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్ పీపుల్ ఆర్ బండిల్ ఆఫ్ కింద ఉంటారు అండ్ పీపుల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్స్పిరేషన్స్ సమాజంలో ఆల్ కైండ్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి బిలీఫ్స్ ఉంటాయి రకరకాల బిలీఫ్స్ ఉంటాయి అన్నా ఇట్స్ ఎ వెరీ మిక్స్డ్ సిచ్యువేషన్ వెరీ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అన్నా యూ టీకా సో చాలా బ్యాలెన్స్డ్గా టీక్ చేయాల్సి ఉంటుంది అక్కడున్న శాస్త్రాన్ని యథాపథంగా టీక్ చేసినట్లయితే ద సొసైటీ మే నాట్ బి ఏబుల్ టు రిసీవ్ ఇట్ అట్ ది సేమ్ టైమ్ శాస్త్రానికి హాని కలిపి చేయాలి శాస్త్రాన్ని యథాతథంగా ఉన్నంతలో జాగ్రత్తగా మనం దాన్ని ప్రజెంట్ చేయాలి కానీ దాన్ని మనం మన యొక్క రాజద్వేషాలలో దాన్ని ఫాల్ చేసి రిసెంటర్ప్రెస్ చేసి ప్రస్తే మనం శాస్త్ర ద్రోహం చెప్పిన ఇట్స్ వెరీ డెలికేట్ బ్యాలెన్స్ అండ్ వన్ హ్యాస్ టుస్ అవతారిక బ్రహ్మాత్మనం అనే శ్లోకంలో చెప్పింది యజ్ఞమైంది అదే అక్కడ యజ్ఞశ్ద ప్రయోగం చేసినా అక్కడ ఆపరింగ్లేమీ ఉండవు భేదం ఏమీ ఉండదు మామూలుగా లోక ప్రసిద్ధమైన యజ్ఞం భేద ప్రధానంగా ఉంటుంది తారక భేదాలు ఉంటాయి కర్తాకర్మ కారకాలు అనేవి ఉంటాయి అక్కడ కారకాలు ఏమి తారక ఉపమర్ధం వస్తడి చేసినట్టు అన్నీ కలిపేసి ఏకం పాఠం అని కోసం అక్కడేం వెదలదు సమ్యక్ దర్శనము అంటారు సమ్యక్ దర్శనం ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ టర్మ్స్లో మీరు ఏది చూసినా దాని నామరూప తిరస్కారం చేసి దాని ఎందు అస్తిత్వ ప్రకాశాలను చూస్తారు అది సమ్యక్ దర్శనము అంటారు సో చూసినా మీకు పంచభూతాలు కనపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఋషువి అగ్ని వాయువు కనపడుతూ ఉంటారు పంచభూతాలు కనపడుతున్నాయంటే అంత భూతముల రూపంగా ఉన్నా ఆ సత్త ప్రకాశిస్తుంది అంటే విసిడి అయిన నామరూపాలు పక్కన పెడితే ఏముంది అట్ ఈస్ అర్త్ అర్త్ ప్రెసెన్స్ దట్ ఈస్ వాట్ అర్థం ఏంటండి కొండ అంటే సంథింగ్ ఆ ఈజ్నెస్ సాలిడ్ ఈనెస్ కి దృష్టాంతంగా కొండ ఉంటుంది ఎటువంటి ఉందిత అంటే నిష్లమైన ఉంది దానికి కొండ పరిష్ఠాంత అలాగే అంటే కాబట్టి కొండ అనేప్పటికీ ఇప్పుడు నేనేం చేశాను కొండలో ఉండే నామరూపాలు చూసిపారేసి దాని ఏంటో అస్థి అంటే ఎప్పుడు ఉంటుంది ఉందనే సంగతి తెలుస్తూ ఉంటుంది అంటే తప్పకుండా తెలిసినప్పుడే ఉంది అని మీరు అంటారు కాబట్టి ఒక చేతన పురుషుని యొక్క విజ్ఞానంలో అది ఆబ్జెక్ట్ అయింది అనమాట ఒక చేతన మీరు కావచ్చు మరొకడు కావచ్చు ఒక పశుపక్షాదులు కూడా కావచ్చు వాటెవర్ ఒక చేతన తత్వము చేతన పురుషుని తెలుసుకుంటే ప్రాణీయనత్వం ఒక చేతన పురుషుని యొక్క విజ్ఞానంలో అది అంశం ఉండాలి ఇది గోచరం కావాలి కాబట్టి అది ఉంది తెలుస్తూ ఉంది రెండు దానికి ఒక పేరుంది ఓ రూపం నామరూపాలు రెండు కలిసి ఉంటాయి కాబట్టి నామరూపాలు అని అంటాం మనం అస్థి భాతి రెండు కలిసి ఉంటాయి సో నామ రూప మీరు నామరూపాలను చూస్తూ అస్థిభాతిని మిస్ అవుతారు అస్థిభాతిని చూస్తే నామరూపాలకు అతీతంగా వెళ్లాల్సి ఉంటుంది నామరూపాలను మిస్ అవరు నామరూపాలను అధిగమిస్తారు సో వట్ ఈస్ హిట్ దీస్ అన్నది మిషన్ సో ఎప్పుడు కూడా సమాధి అంటే దీన్ని సహజ సహజ సమాధి అనేవారు రమణ మహర్షి ఏంటంటే మీరు ఏది చూసినా మీరు చెట్టు చూసిన గాలిని గాలిని మీరు ప్రెసెన్స్ గాలి ఇది గాలి ఉందా లేదా వెరీ పవర్ఫుల్ ప్రెసెంట్ కంటి కనపడదు పవర్ కానీ ఉంది ప్రెసెంట్ డాషియస్ డాషియస్ ప్రెసెంట్ లిక్విడ్ ప్రెసెంట్ నది సముద్రం సముద్రం మీరు సముద్రంలోకి వెళ్తారు మీకు ఏమర్థమైంది సముద్రం అంటే మై గాడ్ యుద్ధి ఏమిటి మీరు నేను తెలుసుకున్నది ఏవి వీజిద్ద ప్రెసెన్స్ ఎూట్ ప్రెసెన్స్ అది ఇదే స్ప్యూటబుల్ ప్రెషన్ ఆ ప్రెసెన్స్ లిక్విడ్ ఫార్మ్ లో వచ్చింది నామరూపాలు సముద్రం అని పేరు పెట్టారంటే ఆ లిక్విడ్ ఫార్మ్ లో ఉన్న ప్రెసెన్స్ కాబట్టి దానికి సముద్రంలో పేరు పెట్టారు నామరూపాలు పృషి ప్రెసెన్స్ అగే సాలిడ్ ఫార్మ్ లో ఉంది కాబట్టి నామరూపాలను పేరు పెట్టారు కాబట్టి సాలిడ్ ప్రెసెన్స్ లిక్విడ్ ప్రెసెన్స్ ఆఫ్ సాలిడ్ ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ ప్రెసెన్స్ ఆఫ్ గ్యాస్ వాల్యూ అండ్ దెన్ హీట్ solid or gas it will be gas only not a material thing but can presence, can you miss the presence only mystic presence of heat and light it is a such a marvelous presence than never mystic presence of heat and light be where there agnimaya dana akasha akasha mein the presence never can be found what, a, what a it is what is presence this all around it contains gender change it. it is ఆకాశ అత్యంత సూక్ష్మమైన ప్రెజెంట్ దిస్ ఇస్ గాడ్ అది గాడ్ అంటే లివింగ్ గాడ్ చెట్ క్షేమ అది ఒక ఈశ్వరుని స్వరూపం చెట్టు అంటే చెట్టును ఎంతో హృదయానికి దుఃఖం కలుగుతుంది ఒకసారి ఈశ్వరుని స్మరిస్తాం ఏమైనా ఈశ్వరా ఇలా అవుతుంది ఈ చెట్టును ఇదంతా కూడా ప్రోగ్రెస్ పేరుతో ఇలా చేస్తున్నారు అది చేస్తు ఎంతో మనసుని దుఃఖం కలుగుతుంది సరే కానీ ఈశ్వరాన్ని మీ రూపాన్ని నువ్వే కాపాడుకోవడం దండం పెట్టుకుంటున్నాం సో యు ఆర్ సీనింగ్ గాడ్ ఇన్ డెగ్రీ అలాగే పశు పక్షి ప్రతి మనిషిలో కూడా ఆ ప్రాణశక్తిని ఆ విజ్ఞాన శక్తిని చూస్తారు సర్వత్రా ఈశ్వరుని చూస్తారు విశ్య మాత్రే ఈశ్వర బుద్ధి ఈశావాక్ష్యాన్ని గమనిస్తారని మనిషిని చూశారనుకోండి నామరూపాత్మకంగా చూడడం అంటే ఎలా ఉంటుందో తెలిసిన వాడు మిత్రుడు వీరి ఉదాసీనుడు ఉదాసీను శ్రీకృష్ణుడు చెప్పాడు సుహృన్మిత్రాలు యుదాసీన అంటే నూత్రాలు అంటే వాడు ఎవడో ముక్కు ముఖం తెలీదు వాడు ఎవడో మంచి తెలీదు ఎవరో కోన్ తెస్తా హూ నో సో అక్కడికి మొత్తం హ్యుమానిటీ అంతనే మూడు మొక్కలు చేసినట్మాట ఎంటైర్ హ్యుమానిటీ ఈస్ డివైడెడ్ సపోజ్ మీరు అటువంటి డివిజన్కి అతీతంగా వెళ్ళారనుకోండి ప్రతి మనిషిలో నామరూపాలకు అతీతంగా ఆ మనిషిలో ప్రాణశక్తి ఉన్నది ఏ ప్రాణశక్తి ఇక్కడ ఉండి చూపు సాధ్యం చేసిందో చూపు సంభవమైనదో మాట్లాడటం సంభవమైనదో అదే ప్రాణశక్తి అక్కడ కూడా ఉంది కుక్కలో నక్కలో దోమలు వస్తారంలో ప్రాణులలోనూ ఆ ప్రాణశక్తి ఉంది దాన్ని చూడం అభ్యాసం చేయాలి మనం ఆ ప్రాణశక్తిని చూడడం ఆ విజ్ఞాన శక్తిని చూడం మహర్షి ఉన్నారు శాఖయోర్ శక్తి మూలట రెండు శాఖలు ఉపదేశ సారంలో రెండు శాఖలకు రెండు రెండు బ్రాంచెస్ ఉన్నారు మూలము రెండు కూడా శక్తి రూపము ప్రత్యక్ క్రియాయుతీ ఒకటి విజ్ఞాన శక్తి క్రియాశక్తి ప్రాణము ఇంకొకటి ఎక్కడ చూస్తున్నాయి రెండు శక్తులు కనపడుతున్నాయి ఈ రెండింటి యొక్క మూలము ఒకటే ఆత్మస్వరూపము అదే అదే విశ్వడి అని చెప్తారు ఇలా ఎవరు చూస్తుంది దిస్ ఇస్ ద లివింగ్ గాడ్ ని చూడడానికి అభ్యాసం చేయాలి మనం ఎప్పుడు కూడా పరోక్షంగా ఉన్న దేవుణ్ణి చూడడానికి lifeless forms of god we don't want to worship we don't want to worship living god we don't want to worship you should consider that the mahapurushante i said stand and bend asirva i am angry this krishna is in the form of an idol so i worship him but this krishna living god when we come we don't want him in our bhakti he don't want to see krishna anywhere around us because he is too generous and he starts the folk అండ్ ఆల్ ది లేడీస్ వాళ్ళు దత్త శ్రీకృష్ణ రుగ్రహరూపంగా ఉండిపోయాడు కాబట్టి ఏదో పూర్తి చేసి తలసేపం చేసుకుంటున్నాం కానీ అక్కడి నుంచి పూర్తి మొదలు పెడితే పశువులన్నీ కూడా ఖర్చులు ఎందుకు వెళ్ళిపోతాయని ఈ ఖాళీకి వెళ్తున్న అబ్బాయిలో అమ్మాయిలు అట్లా వెళ్ళడం మానేసి వెనకాల తిరుగుతో డాన్స్ చేస్తూ ఉంటారని అలా ఉంటే హూ వాంట్స్ నిలిస్తే విగ్రహారూపంగా ఉన్నాడు కాబట్టి సరపడదు అని అన్నాడు అంటే నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు నువ్వు ఎంత బాగా చెప్పలేదు అనిపించింది అంటే ఒక న్యూ విషయం న్యూ పాయింట్ ఒకసారి చెప్పాడు ఎప్పుడో అలా అనుకోలేదు అలా చెప్పాడు ఆశ్చర్యపోయింది డిగ్రీ వస్తుందేమో అని ఒక ఆయన మూడున్నర కిలోమీటర్లు అని చెప్పాడు ఈ మాట ఆహా చెప్పాడు ఇలా అనిపించింది ఓకే ఈ డిగ్రీ సినిమాట మనము Lifeless forms of God is told on Galvapapaganta. Vaikuntha Narayanu knew. In Kachimala Bidjana, Vaikuntha Narayanu knew. He said, I can't do anything. Narayanu knew. Narayanu knew. Respect. Adha, I appreciate. Vaikuntha. I don't know why Vaikuntha. Why Vaikuntha? Why not simply Narayan? No. Vaikuntha. Vaikuntha may have had. Narayanu Vaikuntha no. Very, very sure about it. నారాయణ శబ్దాన్ని మీకు అర్థం తెలుసా ఏడు చెప్పిన అర్థం నరాహ అయనం ఎస్య మానవ మాతృమైనందు ప్రాణి మాత్రమునందు ఆత్మచైతన్య రూపంగా ఉంటాడు కనుక ఆయనకి నారాయణ అనిపే నరా ఏవ నారాహ జీవులలో బ్రహ్మ జీవ రూపంగా ఉంటాడు కనుక ఆయనకి నారాయణు అని పేరు నువ్వు ఆయన వైకుంఠ అంటే మీరు చెప్పిన అర్థం తప్ప అర్థం నేను అపో నారాయణ చిత్రోత్సాహ ఆ క్షేత ద్వీపంలో ఆ కాల సముద్రానికి నారాహణ పేరు అసలు ఉంటాడు కాబట్టి ఆయన నారాయణ సంస్కృతం మీరు ఎలా కావాలంటే ఎలా చెప్పచ్చు మీ వెనకాల ఫాలోయర్స్ ఉండాలి కానీ మీరు చెప్పే అర్థం ముఖ్యం కాదు మీరు చెప్పిన అర్థానికి తల ఊపి ఎంతమంది ఉన్నారు హెడ్ మాడర్స్ హెడ్ కౌంట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ గేమ్ ఆఫ్ మెంబర్స్ కాబట్టి మనము లివింగ్ గాడ్ చూడడం అలవాటు చేసుకోవాలి దానికి సమ్యక్ దర్శనము అని సమ్యక్ దర్శనం అనే కథను చూసేపటికి నేనేమో ఎక్స్పెక్ట్ అయితే అంత కథ వినిపించాను సో సమ్యక్ దర్శనము ఈ బ్రహ్మార్పణం అనే శ్లోకం సమ్యక్ దర్శనాన్ని బోధించింది నాకు బ్రహ్మార్పణం చూస్తే నాకు రెండే పాయింట్స్ గుర్తుకొస్తాయి ఏడు సమ్యక్ దర్శనం ఆరు భోజనం ఇంకా ఇంకా మూడో ఐదు ఒకటి లేదు ఈ విజ్ఞాన ఏం లేదు అక్కడ అది నేను చెప్పొచ్చేది బ్రహ్మాత్మణం అంటే భోజనం గుర్తుకొస్తుంది ఇంకో గంట కోడిన తర్వాత బ్రహ్మాత్మణం అంటారు నేను అది గుర్తుకొస్తుంది లేకపోతే సమ్యక్ దర్శనం ఆ సమ్యక్ దర్శనము దాన్ని యజ్ఞంగా చెప్పారు యజ్ఞంగా చెప్పారంటే అది యజ్ఞంగా ఏదైనా చే కర్మని కాదు రూపకం చేశారు అంతా రూపకమే సంస్కృత సాహిత్యం అంతా వైదిక సాహిత్యం అంతా రూపక ప్రక్రియలో ఉంటుంది అంతా రూపకమే సో ఆ ఆదిత్య హానందనుకోండి రూపకము అదితి అంటే ఆ పరబ్రహ్మ యొక్క అద్వితీయ మాయాశక్తి ఆ అద్వితీయ మాయాశక్తియే ఈ సూర్య భగవాను రూపంగా మన ముందు ప్రకాశిస్తోంది కాబట్టి ఈయన ఆదిత్య ఇప్పుడు దీనికి రూపకం పరబ్రహ్మకి కర్షికుడు పేరు ఆయన యొక్క మాయాశక్తికి అదిథి అని భార్య అయితే ఆయన బహుధా బహువ అనేకంగా అయినాడు ఈ అనేకమైన సత్యం అనుకునే ఆవిడ పక్కన ఇంకో ఆవిడ పెట్టండి ఆవిడ పేరు దితి ఈ అదితి యొక్క కొడుకు ఆదిత్యుడు అతడికి మొత్తం కథ పెట్టేసేస్తే స్టోరీ వన్ మోర్ స్టోరీ యూ హ్యావ్ నౌ పరోక్ష ప్రియా యువహి దేవా ప్రత్యక్ష ద్వష ఈ సింబాలిజం ఏదైతే ఈ ప్రతీకాత్మకమైన ప్రతిపాదన ఏదైతే కలదో అది కప్పు గుడిపోతుంది మన సమాజంలో జరిగిన దురదృష్టం ఏంటంటే యూ హ్యావ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ నథింగ్ ఈ స్టోరీస్ ఎక్కువైపోయేపడికి ఈ స్టోరీస్ లో లక్షణం ఉంది అవి దే కెన్ పాయింట్అవుట్ ద్రూత్ హే కెన్ కరెక్ట్లీ హే కెన్ పాయింట్ ద ట్రూత్ హే కెన్ రాంగ్లీ దే కెన్ మిస్లీడ్ యూ పంచతంత్రం అనే ఒక స్టోరీలు ఉన్నాయి ఆయన విష్ణు శర్మ మూర్ఖులైన రాజకుమారులకి విజ్ఞానాన్ని బోధించడానికి కథలని వాడుకున్నాడు సో గోదావరి పేరమునందు ఒక బూరుగు వృక్షము గలదు అని చదివి ఉంటారు మీరు ఆ బూరుగు వృక్షముపై ఒక గుడ్ల గు గలదు లేకపోతే ఒక పక్షి గలదు అని అలా కథలు వాడుకున్నాడు ఆ కథలు చెప్పి రాజనీతిని నీతి శాస్త్రం మనసు ఎలా బ్రతకాలి మిత్రుల నైత్రులు ఎవరితో చేయాలి ఎవరికి దూరంగా ఉండాలి అనేటువంటి సందేశాలన్నింటినీ కూడా ఆయన చెప్పాడు కాబట్టి స్టోరీ ఇట్ హెల్ప్ మనిషి వికాసానికి ఉపయోగపడతాయి స్టోరీ బట్ మీరు ఆ సందేశాన్ని ఆ రూపకాన్ని ఇస్తే స్టోరీలే పట్టుకుని ఉన్నట్లయితే అది కవర్ చేస్తారు పరోక్ష సత్యాన్ని ఖర్చు వేస్తారు ఆ సమదర్శనము అంటే సర్వము ముందు ఈశ్వరుణ్ణి చూస్తారు యజ్ఞంగా రూపకం చేశారు ఇట్ ఈస్ మేడ్ అండ్ మెటర్ ఒక ఒక ఎక్సైజ్ అనేది అన్న ఆ ఎక్సైజ్ లో ఆయన అంటాడు మనిషి మాట్లాడితే ఒక వాక్యం రాస్తే మెటఫర్లు అలాగే ఉండి తీరుతాయంట మెటఫర్లు లేకుండా అసలు ఎవరు మాట్లాడలేదు అని దృష్టాంతాన్ని రాసుకుంటూ పోయింది ఆ సో ఉదాహరణకి ఇట్స్ డిఫికల్ట్ టు క్రాస్ అంటాడు ఇట్స్ డిఫికల్ట్ టు క్రాస్ అంటే వాడు రోడ్డు గురించి రోడ్డు దాటి గురించి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు అసలు రోడ్డు క్రాస్ అన్నది రూపకం మెట్ లైక్ దరికేన్ అని ఓ లేడీ కడతాడు ఇష దా అంటాడు ఇష రూపకం ఎందుకంటే ఈ లేడీ అండ్ దిస్ హరికేన్ ఆల్సో మ్యాగిక్ ఇది కట్టాడు రూపకల్ నేమ్ ఆఫ్ ది లేడీ రూపకం దాని మీద లేడీస్ అందరూ ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు మ్యాన్ పేరు కూడా ఇంకో దానికి పెడతాడు ఈ రకంగా ఎవ్రిథింగ్ మీ రూపకం సమ్ సమ్ పాయింట్ పట్టుకు రూపకం చేసుకుంటా సార్ రూపకం లేని చేస్తున్నారు మాట్లాడడానికి లేదు మీరు మీరు ఇంగ్లీష్లో నాలుగు మాటలు రాసిన తెలుగులో రాసిన రూపకం వచ్చి చెప్తుంది అనేక దృష్టాంతాలు చెప్పాడు మామూలుగా మనం మాట్లాడుకునే దాంట్లో రూపకాలు చూపిస్తుంది అలాగే సో యజ్ఞత్వం సంపాదకం అంటే ఆ రూపకం అనమాట ఆ జ్ఞానాన్ని యజ్ఞంగా సమ్యక్ దర్శనం అని యజ్ఞము అని అక్కడికి చెప్పారు యజ్ఞాచే ఉపదిష్ట ఆ జ్ఞాన యజ్ఞం కాకుండా ఇంకా పన్నెండు యజ్ఞాలు ఇంకో పన్నెండు యజ్ఞాలు చెప్పారు అనేకే నేకే సర్వనామ శుద్ధం అనేక అనేక అనేకే సర్వే ఆ అనేకములైన యజ్ఞాలను కూడా ఉపదేశించారు ప్రాణాయామని తపస్సుని అని ఆఖరికి భోజనం చేయడం కూడా యజ్ఞంగా ఇంద్రియ ఇంద్రియార్థాలను ఇంద్రియాలకి సమర్పించడం యజ్ఞమే మీరు భోజనాన్ని యజ్ఞంగా మార్చి ప్రాణ విశ్వాస అంటే మరి యజ్ఞమే కాదండి సో అనేక యజ్ఞాలను ఉపదేశించినాడు సిద్ధ పురుషార్థ ప్రయోజన జ్ఞానం స్తూయతే ఇప్పుడు ఈ యజ్ఞాలు పురుషార్థము అనే ప్రయోజనాన్ని సిద్ధింపజేయడం కోసం ఉన్నాయి యజ్ఞాలు ఉన్నది ఏం జరిగే పురుషార్థం అనేది ప్రయోజనం మనిషికి పురుషార్థం సిద్ధించాలి పురుషార్థం ఏది అన్నది క్వశ్చన్ కానీ పురుషార్థం అవసరం నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ఒకప్పుడు కామపురుషార్థం ఒకప్పుడు అర్థపురుషార్థం ఒకప్పుడు ధర్మ పురుషార్థం స్వర్గానికి వెళ్ళే యజ్ఞం చేసి అంటే ధర్మం అయింది చేస్తే సంతానం కలిగింది అంటే కామపురుషార్థమైంది యజ్ఞం చేస్తే డబ్బు వచ్చింది బిజినెస్ బాగా ప్రాఫిట్ లోకి వచ్చింది అంటే అర్థ పురుషార్థం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ యజ్ఞాలు అనే ఏదో ఒక పురుషార్థం అనే ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తూ ఉన్నాయి వీటి ద్వారా జ్ఞానాన్ని స్థుతిస్తున్నారు ఎలా స్థుతిస్తున్నారంటే ఈ జ్ఞానం అనేది కూడా ఓ యజ్ఞం ఇక్కడ పన్నెండు ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి ఈ పురుషార్థాలను ఇచ్చే యజ్ఞాలు జ్ఞానం అనే అది కూడా మోక్ష పురుషార్థాల్లో గల శ్రేష్టమైనది ఏది మోక్షము కాబట్టి మోక్ష సాధనమైన జ్ఞానము అనే యజ్ఞము అన్ని యజ్ఞములలో శ్రేష్టము అని స్థితిస్తున్నారు లోకంలో స్థితి మీద ఒక ప్రవృత్తి ఉంది ఎందుకంటే ఏదైనా ఒక దాన్ని స్థితించడం కోసం మరో దాన్ని నిందిస్తారు ఇది నిందా న్యాయం కానీ వేదంలో మహి నిందాన్యాయం ఒకదాన్ని నిందించడం కోసం దీన్ని స్థితించరు ఒకదాన్ని నిందించడం కోసం దానిని నిందించరు దీనిని స్థితించి దీని గొప్పతనాన్ని చెప్పి అందజేయడం కోసమే కంపేర్ చేస్తారు ట్యాక్సీ వాళ్ళు కంపారిజన్ ఇస్తే ఇక్కడ నింద అనేది ఉండదు నకి నిందా న్యాయం కాబట్టి ఎవరైనా అది రవ్య యజ్ఞాలు చేయదలుచుకుంటే చేసే కూడా మంచిది గృహస్థులు చేస్తూ ఉండాలి ఒక గొప్ప యజ్ఞం స్వాతృ యజ్ఞం అని ఇదే లివింగ్ గార్డుని మర్చిపోకూడదు లివింగ్ గార్డుని ఆరాధిస్తూ ఫార్మ్లెస్ లైఫ్ లెస్ ఫార్మ్స్ ఆఫ్ గార్డ్ని కూడా మనం ఆరాధించాలి అంటే లైఫ్ లెస్ ఫార్మ్స్ ఆఫ్ గార్డ్ అంటే నా అభిప్రాయం మనం లివింగ్ గార్డ్ని దేవాలయంలోకి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకుని పూజ చేసుకుని వచ్చి బయట ఉన్నటువంటి బెత్తగా ఉంచాలి దాన్ని కూడా మనం ఆరాధించాలి అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి ఏదైనా సేవ చేయాలి ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళకి దగ్గర దగ్గర కాదు బ్రతుకున్న వాళ్ళకి సేవ కూడా చేయాలి చాలామంది ఎంతసేపు చసిపోయిన తర్వాత వీడు తర్జన పేరుతో వీడు చేసి హడాడు అంటారు దాన్ని తర్జన ఉంటాడు మాసికం అంటాడు పితృపక్షం ఉంటాడు హిరణ్యం అంటాడు ఇదే ఇంట్లో ముసలిం వాళ్ళు ఉంటారు తల్లి ఉందనుకోండి తండ్రి అనుకోండి తల్లి ఉంటుంది ఆనప్పుడే కొంత వియోగ దుఃఖం ఉంటుంది అక్కడికి పాపం ఏదో పలు ఏదో పాపం కలక్షం చేసుకుంటూ ఉంటుంది తల్లి దగ్గరికి వెళ్ళమ్మా నీకు నేనేం సేవ చేయగలను చూ చెప్పు నా వల్ల నీకేమో నువ్వు సుఖంగా ఉండాలి నువ్వు నువ్వు బ్రతుకున్నంత కాలం నేను నీకు సేవ చేయడమే నా ధ్యేయం అని అంటాడా అందం చచ్చిపోయిన తండ్రికి మాత్రం మాసికాలు బుకృపృక్షాలు ఇది అది కావచ్చు హడాయి చేస్తాను ఈవి పట్టించుకోడు ఏదో మూలపాఠహితాడు ఏదో ఇంకా తప్పనిసరిగా అన్నట్టుగా ఏదో నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవి తచ్చిపోయింది అనుకుంటుంది మళ్ళీ మాసి కాలేజ్ దినాలకు కింద ఒకసారి మళ్ళీ అంత హడాలుడీ మాట మంచిది కర్మకాండ చేయొద్దని నేను అంటలేదు డెట్ గాడ్ తండ్రి కట్టిపోయాడు డెట్ గాడ్ ఈ వర్షిప్ గాడ్ బట్ లివింగ్ గాడ్ని కూడా వర్షిప్ చేయాల్సి ఉంటుంది ఒకప్పుడు లివింగ్ గాడ్ కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే కూడా మంచిది కాబట్టి ఎంతసేపు కామన్తోటి భయంతో కర్మ చేయడం కాకుండా ఒక నిష్ఠాన సేవాభావంతో కూడా కర్మను చేయటం అలవాటు తీసుకోవాలి అది ఆ దృష్టికోణంలో ఉండాలండి కాబట్టి అనేక పురుషార్థాల్లో మోక్ష పురుషార్థం కూడా పెట్టుకుని ఆ దిశలో మనం ఏదైనా కర్మలను చేస్తే బాగుంటుంది సో అది కూడా చెప్పబడి ఉన్నాయి వీటి జ్ఞానము శ్రేష్టము అని స్థితిస్తున్నారు ఏ విధంగాను కథం శ్రేగా ఏ విధంగా స్థితిస్తున్నారు అంటే శ్రేగా మొదలుపెట్టారు శ్రేయా ద్రవ్యమయాత్ ద్రవ్య సాధన సాధ్యాత్సపరంత ద్రవ్యము ద్రవ్య సాధనములు ద్రవ్యములనే సాధనములు అంటే ఆజ్యము నెయ్యి పాలు తెలుగు ఇవన్నీ హోమాలు చేస్తారు డబ్బు కూడా అవసరం దక్షిణలో వేగుతారు అటువంటి వాటితోటి మనం సంపన్నం చేస్తాం నిర్వహిస్తాం యజ్ఞం ఆ యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞము శ్రేయస్కరము పరమి కథ ఎందువల్ల శ్రేయస్కరం ఇప్పుడు శంకర్లు చాలా ఒరిజినల్గా ఇస్తారు ఆయన మనం ఆయన చేసిన చెప్తూ మనం నిజంగానే ఆయన చాలా ఒరిజినల్గా ఇస్తున్నారు చూడండి ద్రవ్యమయోహియజ్ఞ ఫలంభక జ్ఞానయజ్ఞ నా ఫలస్ ఆరంభక ఏం చెప్పమంటారు శాస్త్రం అలా ఉంటుంది శాస్త్ర దృష్టికి లోక దృష్టికి ఏమీ అసలు కోలుకులేదు ఉత్తరధ్రుమం దక్షిణ ధ్రుమం మీరు లోకంలోకి వెళ్ళండి మీరు యజ్ఞం చేయండి మీకు ఏ ఫలము రాదు ఆ యజ్ఞం చేసినట్లయితే మీకు ఫలం వచ్చేస్తుంది కాబట్టి యజ్ఞం వద్దు యజ్ఞం చేయండి అని చెప్తే వాళ్ళు ఎర్రగడ్డలో పారేస్తారా వీళ్ళు టీచర్స్పత్రులు పారేయండిరా ఇది లోకంలో ఉండదట్టు మనిషి కాదని అవునంటారా అలాగే ఉంటుందా ఈ శంకరులు సరిగ్గా జ్ఞానయజ్ఞం గొప్పది ద్రవ్య యజ్ఞం కంటే అయ్యా ఎందుకంటే మీరు ఎలా చెప్పారు కారణం ఏమిటి దయచేసి సెలవేయండి కారణం ఏమంటే ద్రవ్య యజ్ఞం చేసినట్లయితే ఫలం వస్తుంది సరే జ్ఞాన యజ్ఞం చేస్తే ఫలము రాదు నాకైనా ఇంకా నేనే స్థన్నైపోయి ఇంకా చేరుకోలేదు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ వాక్యం లేదంటే నాకు కళ్ళు తిరిగిందంటే ఫలం అవుతాయి అది హేతు ఎందుకంటే లోకంలో జనులకు ఫలాలు కావాలి పళ్ళు కావాలి సంసారం అనేది వృక్షం ఉన్నారు ఊర్భం మూలం రధ శ్వాసం అశ్వం చెట్టు ఉంది ఈ చెట్టు నీకు దారికి అడ్డుగా ఉంది ఈ చెట్టుని తప్పించేసుకుని దీన్ని దాటేసి ముందు తెలిపో అసంగ శస్త్రేణ దృఢైన చెట్ల అసంగ ఆ చెట్టుకి తలుపుకోకు ఆ చెట్టుకి దాటి ముందుకు తెలిపో అని శాస్త్రం చెప్తుంటే వీడు ఆ చెట్టు దగ్గరికి తగులుకొని పోయి ఆ చెట్టుకున్న పళ్ళు పోసుకుంటూ తింటూ అప్పుడప్పుడు పుల్ల పండు వస్తే తిచ్చుకుంటూ బతుకుతూ ఉంటుంది అది అంతేగాని ఈ చెట్టుతో మనకు సంబంధం వద్దు ఈ తియ్య పళ్ళు వద్దు పుల్ల ఎందుకు ఏ పళ్ళు మాత్రమే ఫలాలు మనకి మనం ఒకరికపోవడం పైన బదిరీ ఉన్నాడు ఈ చెట్టు దగ్గర పళ్ళు తింటుంటే బదిరీ విషయాలు బదరీనాథం మనం దర్శించలేకపోతాం కాబట్టి ఈశ్వరు సాక్షాత్కారం ముఖ్యమా ఈ చెట్టు పళ్ళు తింటూ కూర్చోవడం ముఖ్యమా అని పైకి పోయేటువంటి ప్రయత్నం చేయమని పరిహేన అధ్యాయంలో చెప్తారు కాబట్టి ఫలము అంటే కర్మ ఫలమునందు వేస్తున్నవాడే జ్ఞానానికి అధికారి ఫలం కావాలి ఫలం కావాలన్నవాడు జ్ఞానానికి అధికారి కాదు కాబట్టి ఫలమంటే జరపు కలగాలి అమ్మో ఈ ఫలం మనకు ఇది బంధిస్తుంది సుమా అనే వెనప్పు కలగాలి పూర్వానికి మన ఆయన గారు చెప్పారు ఒకసారి ఒక ఆయన ఉండేవారు ఆయనకి ప్రతిగ్రహం తీసుకునేవారు కాదు ఆయన చాలా లైఫ్ వీడ్ చేసేవారు ఏదో సేవ చేసేవారు ఏదో వేదం పాఠం ఏదో చేసేవారు దాని ద్వారా వచ్చినటువంటి ఫలం కొద్దిగా ఉండి దాని తోటి రోజు గడిపేస్తుండేవారు అందరి నుంచి డొనేషన్స్ అవి ఏం తీసుకునేవారు కాదు వేద పండితుడికి డొనేషన్స్ వస్తాయి అటువంటి మహాపండితుడికి వస్తాయి తీసుకునేవారు కాదు తీసుకోపోతే విద్యానికి వచ్చిన వాళ్ళు నిరుత్సాహపడి పెడుతుంది కదా ఆయన ఈ దశ తీసుకుని ఎదుర్కొంది మహారాజుకి సంకల్పం కలిగింది ఈ బ్రాహ్మణుడికి నేను ఇవ్వాలి ఎందుకంటే ఆయన ప్రతిగ్రహం తీసుకోలేదు కదా ఎవరి దగ్గర నా దగ్గర తీసుకుంటాడో తీసుకోవడం చూస్తా అని ప్రతిజ్ఞ చేశాడు అది మంత్రి దగ్గర మంత్రి అన్నాడు ఆయన మీ దగ్గర ఎందుకు తీసుకోడు నేను రాజుని శాసించేవాడిని నా మాట కాదని కదా హౌ హీ కండ్ ఐ విల్ సి టుమారో మార్నింగ్ ఐ విల్ గో ఇట్స్ మనీ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ తీసుకు వెళ్తా ఎన్ని తీసుకుని అని రాజు ప్రతిజ్ఞ చేశాడు ఈ మూట ఆ నోట ఈ నోట మొత్తాన్ని దీనికి తెలిసింది తెలిస్తే రాత్రి రాత్రి మూట కట్టేసుకుని సమానంగా మూట కట్టుకుని ఒక గుడిసెలో ఉంది వాడు చిన్న చిన్న ఇంట్లో ఉంది వాడు తెల్లవనే భయలుదేది ఈ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పొద్దున్న రాజు చూస్తాడు ఉత్తిళ్ళు దర్శనం ఇచ్చింది ఎక్కడికి వెళ్ళారు ఏంటంటే ఊరు విడిచిపెట్టు వెళ్ళిపోయాడండి అని చెప్తే రాజక్షణ అయ్యారు అలా కాబట్టి కర్మ ఫలాన్ని కోరే మనుషులు కొంతమంది ఉంటారు వాళ్ళకి కామ్య కర్మలే కావాలి ఇంకేం అక్కర్లేదు సరే అండ్ ఆత్మజ్ఞానం కావాల్సిన వాళ్ళ ఫలమునతో దూరంగా ఉంటారు వాళ్ళకి ఏ కామ్య ఫలాలు అక్కర్లేదు కాబట్టి వాళ్ళ ద్రవ్య యుజ్ఞాన్ని వర్తించి వాళ్ళు జ్ఞాన యజ్ఞానికే కట్టుబడిపోయి ఉంటారు ఎందుకంటే జ్ఞానయజ్ఞం ఫలాన్ని సృష్టించదు ద్రవ్యయజ్ఞం ఫలాన్ని సృష్టిస్తుంది ఆరంభిస్తుంది ఆరంభించడం అంటే సృష్టి స్థితిస్తుంది ఏమో అంటే ఉత్పాదక అర్థం ఆరంభ సిద్ధానికి ఏదో ఆరంభం ఉంటుంది మరో ఏదో అనుకున్నారా కాబట్టి ద్రవ్య యజ్ఞము అది ఫలాన్ని ఉత్పన్నం చేస్తుంది జ్ఞాన యజ్ఞం ఫలాన్ని ఉత్పన్న ఉత్పన్నం చేయదు అతేయా తరహా అంతేతమే జ్ఞాన యజ్ఞము కర్మయజ్ఞం కంటే గొప్పది క్రమీయ యజ్ఞం కంటే గొప్పది ఇది ఎక్కడ కర్మండి ఫల ఉత్పన్నం చెయ్యనిది ఫల ఉత్పన్నం చేసి దానికంటే తక్కువ అవ్వాలి కానీ ఎక్కువ దొవడం అదే రహస్యం దానికి సెకండ్ హాఫ్ అని చెప్తున్నారు మనం కుటుంబ సహితలోకి ఇస్తాం ఇదంతీర్థం ఇదంతీర్థం ఇది ఆ బ్రాహ్మంతి తామసాజనా అన్నారు తమోగుణ ప్రధానమైన అంటే ద్రవ్య ప్రధానంగా ఉంట ఈ ద్రవ్యం నేను ఈ బాడీ ఆ బాడీ దేవుడు ఈ బాడీ అయినవి నేను బాడీ దేవుడికి ఇది సమర్పిస్తున్నాను వడలో లడ్డూలు సమర్పిస్తున్నాను వడలో లడ్డూలు నువ్వే తినచ్చు కదా ఆయనకి ఇప్పుడు కనుక ఈ వడలో లడ్డులు ఆయనకు సమర్పిస్తే ఆయన అవి మనకి చాలా పది తర్వాత ఇస్తాడు వడ్డీతో సహా తామసాధనా వీటికి తను ద్రవ్య ప్రధానుడే తను దేహమే దేవుడు దేహమే కాబట్టి వాడు ద్రవ్య ఇంజనీర్ ఇంజియ ఇంజనీర్స్డే ద్రవ్యం అంటే తమో గుణ కార్యం అందుకోసం అలా చెప్తారు ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది ధ్యానం తెలి తామసాధనా ఆత్మతీర్థం జ్ఞానం తె ఆత్మానే తీర్థాన్ని ఆ జ్ఞాన విజ్ఞాన్ని కథం మోక్షో భవే స్త్రియే అన్న శ్లోకం క్రియే అంటే శివుడు పార్వతికి చెప్తున్నాడు అనుకో వాళ్ళు క్రియే అంటున్నాడు కదా స్త్రీ రాలా అన్నాడంటే శివుడు పార్వతికి చెప్పాడు అనమాట పార్వతి వీళ్ళకు మోక్షల్లో వస్తుంది అని అనుకున్నాడు అంటే మోక్షం రాదు స్పష్ట కనుక ఈ జ్ఞాన యజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే శ్రేష్టమైనది ద్రవ్యయజ్ఞాన్ని ఎంతమంది అసలు అయిన కాదు మరి నిందించడం అంటే దానికంటే ఇది గొప్పదని చెప్పాలి కదా చెప్పకపోతే వీడు ఎలువేకయ్యింది ఎలాగా పైకి పైకి తీసుకుని రావాలంటే మరి యూ హ్యావ్ టు సేఫ్ యూ థింగ్ కథం అదే నివ్య యజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం గొప్పది ఎలా అయింది సర్వం కర్మ సమస్తమిలం వార్థ జ్ఞానే పరిసమాపే ఎందుకంటే ఏ అర్జున జ్ఞానము నందు కింద పూర్వపక్షం చెప్తే రాసేది ఆయన తెల్లంకుండా వారు రాశారు ఎందుకంటే అయితే జ్ఞానం వేస్తుంది కదా ఫలం లేకపోతే అని నీవు అనుకోద్ది ఎందుకంటే ఫలం ఇచ్చా అని సర్వస్వ తర్మన జ్ఞానపర సమాప్తి దాని హేతువుగా చెప్పారు జ్ఞానం వేస్తే తేలుతుంది కదా జ్ఞానం వేస్తే ఎందుకని ఫలం లేదు కాదు అని అలా అనుకుంటారు ఆయన ఎందుకంటే ఇతస్త పరిసమాప్ మోక్ష సాధనే మోక్ష సాధనమైన జ్ఞానము ఈ కర్మంతా కూడా అంతర్భావాన్ని తెలియజేస్తుంది ఇట్ గెట్స్ ఇన్క్లూడెడ్ ఇన్ ఆల్ మోక్ష సాధనమైన జ్ఞానం అయిన తేడా ఉందా వాక్యం సర్వత సంపుపోదట స్థానియే జ్ఞానే దన్నారా అది ఇక్కడ లేదు ఉండాల్సిన మాట అది సర్వత సంపుపోదట స్థానియే అని ఉండాల్సిన మాట నాసినం అంటే అప్రతిబద్ధం ఓకే బాగుంది ఆ వ్యాఖ్యానం బాగుంది ఇక్కడ సమూహపడలేదు అంటే ఇక్కడ నా దగ్గర ఉన్నది ఏంటంటే బెల్లంకొండ రామరాయి కవి గారికి దొరికిన ప్రతి నా దగ్గర ఉంది ఎందుకంటే ఆయన వ్యాఖ్యానంతో కూడుకుని ఉంది మీరు పదాలు చిన్న వ్యాఖ్యానంలోనూ లేవు పైన భాష్యంలోనూ లేవు అంటే ఆయనకు దొరికిన ప్రతిలో అవి లేవన్నమాట కొంచెం ఇటువంటి మార్పులు ఉంటాయి ఉంటారే నిద్రపోతూ ఒక సమాచారం మేము చేసేస్తారు అవి ఉండదగ్గ భాకారుల శైలిని తెలిసిపోతారు సో జ్ఞానము అనేది సర్వత సంపల్ కోటక స్థానియం అంటే రూపకం మళ్ళీ రూపకమే స్థానము అంటే రూపకం ఆ స్థానంలో పెట్టుకోవాలి ఏమిటది సర్వత సంపల్ కోటక ఇప్పుడు ఒకరికి తీయ నీటి సముద్రం ఇచ్చారండి కియ్యనీటి సముద్రం ఇచ్చారు ఇస్తే అయ్యో నాకు నెయ్యి ఇవ్వలేదు అయితే నేను బాధపడతాడా నాకు స్ంపులైనా ఇచ్చారు కాదని బాధపడతాడా నాకేమో షిప్పులో వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయిందే దుఃఖిస్తాడా ఏమీ దుఃఖం ఎందుకంటే పియ్య నీటి సర్వత సంపూత ఓదకము అంటే అది సర్వవ్యాపకమైన జలాశయాన్ని ఇస్తే దాని లోపల నెయ్యి ఆ దిగుడుబావి చెరువు నది షిప్పింగ్ లేన్స్ అన్ని దానిలోనే ఉన్నాయి అది తర్వాత నేను ఒక కథ దేవుడు కనపడ్డాడు దేవుడు కనపడిన ఆయన నీకు రెండు వరాలు ఇస్తానని కోరుకుంటున్నాను అంటే వీడు కోరాడు ఒక వరం నాకు భారతదేశానికి ప్రధానమంత్రిని చెయ్యండి ఒక వరం రెండో వరము ముమ్మిడి నన్ను హెడ్ని చెయ్యండి రెండో వరం ఎందుకంటే భారతదేశానికి ప్రధానమంత్రి చేసిన తర్వాత ఇంక ముమ్మిడి వరానికి హెడ్ అని వరం హెడ్ దాంట్లో ఇంక్లూడెడే వీడు రెండు వరాలు కోరాడు దేవుడు అన్నాడు ఎవరో సరే నీకు రెండు వరాలు ఇచ్చాను వీడు అనుకున్నాడు రెండు వరాలు నాకు వచ్చాయి రెండు వరాలు ఏమి ఎందుకంటే రెండో వరం మొదటి వరంలో ఇంక్లూడ్ అయ్యే ఉన్నది ఈ ద్రవ్య యజ్ఞం వాళ్ళు అందరూ ఆ కేటగిరీలో పడతారు అందుకోసం చేస్తారు జ్ఞాన యజ్ఞాన్ని సంపాది మోక్షాన్ని సంపాదిస్తే ఈ చిన్న చిన్న పళ్ళు ఇంకెందుకంటే అనవసరం కదండి ఈ మోక్షనే పురుషార్థాన్ని పొందేస్తే ధర్మార్థకామాలు దాంతో ఇంక్లూడ్ అయిపోతాయి మేము బయట విడితే ఉండవు వీడు మిక్స్ అయ్యేది అది మిక్ష కూడా మినింగ్ తర్వాత సర్వం అంటే సమస్తం అని అర్థం చెప్పారు అఖిలం అంటే అప్రతిబద్ధం అని అర్థం చెప్పారు అంటే కర్మకి కర్మఫలానికి మధ్యలో ప్రతిబంధాలు ఉంటాయి ఇప్పుడు కుప్రకామిష్టి చేస్తే వెంటనే సంతానం కలగాలనే రూల్ ఏం లేదు అదేనా ఇప్పుడు కోర్టులో కేసేశారు కోర్టు కేసుకి జడ్జిమెంట్కి టైం వచ్చింది జడ్జిమెంట్కి టైం వస్తే మీరు ఎవరు జ్యోతిషం వాళ్ళ దగ్గరకో లేకపోతే కర్మకాండ వాళ్ళ దగ్గరకో వెళ్తే మీరు ఈ పుణ్యకర్మ చేయాలి మీ జడ్జిమెంట్ ఫేవరబుల్గా వస్తుందని చెప్తా అంటే ఆయన వారంటీ ఇస్తారా వారంటీలు ఇస్తారా ఉన్నాను ఎవరైనా వారంటీలు ఇవ్వడానికి వెళ్ళాను కంపెనీ మనుషులు వారంటీలు ఇవ్వడానికి మీకు ఫేవరబుల్గా రావచ్చు అని చెప్తా మీరు గట్టిగా సాగ తీశారనుకోండి మీకు నేను చేస్తాను మీరు చెప్పిన దక్షిణిచ్చి కర్మ చేస్తాను నాకు యజ్ఞ నాకు అనుకూలంగా రావాలి లేకపోతే దక్షిణంతా వాపసు తీసుకుంటాను అని మీరు చెప్ప అడగండి పురోహితం అడిగితే ఆయన ఆంధ్రలో తెలిసిన ఐన్ హీ ఆల్వేస్ హ్యావ్ ఎ మూడ్ అఫ్ ఎక్స్టేట్ అదేంటంటే ఈ కర్మకి కర్మఫలం కి మధ్యలో ప్రతిబంధకాలు లేకపోతే మీకు అనుకూలంగా వస్తుంది అని మీకు అనుకూలంగా వచ్చింది అనుకోండి అది నేను చేసిన పుణ్యకర్మ వల్లే వచ్చిందని మీరు అనుకోవచ్చు అనుకూలంగా రాలేదనుకోండి ఆయన ఏమన్నా మనం నేను ఈ కర్మ చేసిన నాకు అనుకూలం రాలేదంటే ఆ కర్మకి కర్మఫలానికి మధ్యలో ప్రతిబంధకాలు ఉన్నాయండి అదేం వేసుకోవద్దు ఇంకో కర్మ ఈసారి మళ్ళీ చేయండి ఇంక ఈసారి వస్తుంది అని చెప్తారు కాబట్టి కర్మకి కర్మఫలానికి మధ్యలో గ్యాప్ ఉండొచ్చు ప్రతిబంధకాలు ఉండచ్చు జ్ఞానానికి జ్ఞానఫలమైన మోక్షానికి అటువంటి ప్రతిబంధకాలు ఏమీ లేవు య విజిత అధరే సంయంతి అయాత్సంతీ ఏమేన ప్రజా తామకీ సద్వేదేదే సంవర్గ విద్య అని ఉంది చాంద్రోద్యంలో మలయరాజు పుస్తకం మీకు వచ్చినప్పుడు దాంట్లో ఉంటుంది సంవర్గ విద్య చాలా విద్యా అంటే ఉపాసన నాలుగో అధ్యాయంలో ఉన్నట్టు గుర్తున్నారు ఉంటాడు ఓ మహారాజు ఆయన పేరు జ్ఞానశ్రుతికి అని గుర్తున్నారు ఏదో జ్ఞాన జ్ఞానశ్రుతితో ఏదో ఆ మహారాజుకి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటాడు మంత్రిని అడుగుతారు రాజుగారు జయ సందేహం వచ్చినా మంత్రిని అడుగుతారు కదా మంత్రిని అడిగితే మంత్రి అంటాడు చూడండి రైతుడు అనే జ్ఞానం ఉన్నాడు మన సామ్రాజ్యంలో ఆయన దగ్గరికి వెళ్తే నీకు బోధిస్తాడని మంత్రి చెప్తాడు అంటే ఈయనంటాడు దగ్గరికి నేను వెళ్ళానట నువ్వు ఆయన ఆయన రాదండి మీరు వెళ్తే బోషిస్తారు బోధించవచ్చు ఆయన రాదు అంటే సరే అయితే ఇంకో మనం చేసేటువంటి ఆయన ఎక్కడ ఉంటాడు నది ఒడ్డునో ఉంటాడు నది ఒడ్డున ఎక్కడ ఉంటాడు అక్కడ ఏమైనా ఇల్లు గుడిసే ఏమైనా ఉందంటే కాదు ఓ బండి పాత బండి ఒకటి ఉంది ఈ బండిని ఎవడో అక్కడ విడిపెట్టిపోయాడు ఆ చక్రాలు ఏదో విరిగిపోతే విడిసి విరిగిపోతే ఏదో అక్కడ విడిపెట్టిపోయాడు నాకు వివరాలు గుర్తులేవు ఆ బండి కొంత నేడాది ఉంటుంది వర్షం ఎండొచ్చినా బండి అక్కడ కూర్చొని ఉంటాడు భోజనం అంటే ఎవరో భిక్షిస్తారు ఆ అక్కడ కూర్చొని ఆ ఆ బండి కింద ఉంటాడు ఆయన జ్ఞానాన్ని పోషిస్తాడంటే ఆయన జ్ఞానాన్ని చూడండి ఆ కథలు ఎలా ఉంటాయి జనరల్గా తీసుకోవద్దు బట్ ఆ కథలో కారం మనం గ్రహించాల్సింది ఎంత చూడండి పెద్ద పెద్ద అక్షరమాలు కట్టేసుకుంటాం మనం కట్టేసుకుని చాలా భోగాల సామగ్రి పోగేసి కూర్చుని ఉంటాం వేదాంతమంతమంది దేహం బ్రహ్మస్తే ఇలాంటి మాటలు మాట్లాడతాం అంతేతనే ఆ మాటలు చాలా హాలోగా ఉంటాయి వాటిల్లో ఆ పవర్ ఉండదు ఆ బలం ఉండదు ఎందుకంటే మనం మానసికంగా ఈ భోగ సాధనాల మీద ఆధారపడి ఉంటాం ఫిజికల్ గా పర్వాలేదు మానసికంగా ఆధారపడి ఉంటాం ఇది పెద్ద దోషం ఇది ఫలితాల దోషం అని అనుకోవాల్సి ఉంటుంది చాలా సర్వవ్యాపకంగా ఉంది దోషం సో సన్యాసం తీసుకుని భిక్ష చేసి బతకమని అందుకోసం సన్యాసం భిక్ష చేసి బతుకి వారి పోయి వాళ్ళు తిని బతకమని అందుకోసం సన్యాసం అంతేగాని పెద్ద కిచెన్ ఒక ఎస్టాబ్లిష్ చేసేసి దాంట్లో బ్రహ్మాండమైనటువంటి ఆహార కట్లరీ ఎలా ఉంటుందో తెలుసు అండి ఎంత ఖరీదైన కట్లరీయో అంటే సామగ్రి బెల్జియం నుంచి ఇంపోర్టెడ్ ఈ టు బి ది బెస్ట్ ప్లేస్ ఫర్ కిచెన్ వే బెల్జియం నుంచి వస్తే లబ్ధి ప్రసిద్ధి బెల్జియం అదే సందర్భం దట్ ఈస్ నాట్ వే అని ఆ కథను బట్టి మనకు అనిపిస్తుంది అంటే అలా ఉండక్కర్లేదు ఎక్కడో మళ్ళీ ఇప్పుడు బండి చూసుకుని మళ్ళీ అక్కడే కుట్లో ఉన్న అభిప్రాయం కాదు స్పిరిట్ తీసుకోవాలి ఇంకా సిరికల్ లివింగ్ అర్థం లేదు నెటరల్గా అలా అక్కర్లేదు ఆ కాలం ఆ పరిస్థితి ఇప్పుడు కొంత స్పిరిట్ చూసుకుంటే సరఫరా ఆయన దగ్గరికి వెళ్తాడు వెళితే ఆయన ఈ జ్ఞానం ఆ సందర్భంలో టాపిక్ వాక్యం ఆ వాక్యంతో కృతాయ విదితాయ అధరే అయాహ సంయంతి అని వాక్యం అది దృష్టాంతం ఏవమేవ ఏవమేవ అంటే దార్శాంతికం ఇదే విధంగా సో మీకు ఉపనిషత్తులన్నింటిలోనూ ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది ఇలాగే దృష్టాంతం చెప్తే దార్శకాంతం మీరు చూస్తున్నారు కదా కృతాయ విదితాయ ఇప్పుడు జోధంలో నాలుగు ఎత్తులు ఉంటాయి పాక్షికలు వేసినప్పుడు నాలుగు రకాలుగా మీకు రిజల్ట్ వస్తుంది టెక్నోట్రోల్ పాసి వేస్తాడు వేస్తే నాలుగు పడుతుంది నాలుగు చుక్కలు ఉంటే నాలుగు పడుతుంది గుందాట అంటారు గుందాట అంటారు చూడండి చిన్న డబ్బా ఇలా ఇల్లు పెట్టి ఇలా పెట్టి నాలుగు అంటే పడచ్చు పడితే దాన్ని కృత అయా కృత ప్రేత ద్వాపర కలి నాలుగు అయా అంటే ఎత్తు ఎత్తు ఆ పండదాన్ని ఏమంటారండి ఇప్పుడు ఎంత పడింది పందెం పందే పండేమంటే మనం కాఫీ డబ్బుకి పందేమంటారు అక్కడ పండదాన్ని ఎత్తు ఎత్తు ఈ ఎత్తులు నాలుగు ఎత్తులు పాతికాన్ని ఎత్తు అని నాలుగు ఎత్తులు పడతాయన్నమాట సో నాలుగు అంచు దాన్ని క్రతయుగ క్రొత్త ఎత్తుది కృత అయా అయా అంటే ఎత్తు జూదంలో వేసే ఎత్తుది అసలు అయా అంటే వాళ్ళు పేర్ల బుట్టుకు మనం నాలుగు పడితే కృత అయా పడితే రేత అయా రెండు పడితే ద్వాపర అయా ఒక్కటే పడితే కలి అయా ఈ నాలుగు పేరు మార్కులు వేస్తారు ఎలా వేస్తారు మార్కులు నాలుగు పడితే ఆ నాలుగులో అధరే అయాహ సైన్యమి కానీ క్రింది ఎక్కువలు దాంట్లో కలుస్తాయి కాబట్టి నాలుగు పడితే వీరికి ఎన్ని మార్కులు వస్తాయి పది మార్కులు అధరే అంటే క్రిందిని వచ్చి కలుస్తాయి అది రూలు అగరే అయాహ తిండి ఉండే ఎత్తులు మళ్ళీ అగరే అంటే సర్వానుసరితం పైగాలి తిండి ఉండే ఎత్తులు అయాహ మార్కులు వచ్చి కలుస్తాయి పై అంటే అంటే యాడ్ అఫ్ కాబట్టి నాలుగు పడితే పది మార్కులు వస్తాయి మూడు పడితే ఆరు మార్కులు వస్తాయి రెండు పడితే మూడు మార్కులు వస్తాయి ఒకటి పడితే ఒక్క మార్కు వస్తాయి ఇవి ఎత్తులు ఏమేవ ఇదే విధంగా యహ తద్వేద ఎవడైతే తత్ ఆ పరమాత్మని వేదా తెలుసుకుంటాడో ఏ పరమాత్మ యత్ సవేద ఎత్ ఏ పరమాత్మనైతే సహా ఆ రైత్ముడు వేదా తెలుసుకుని ఉన్నాడో ఆ రైత్వ మహర్షి తెలుసుకుని ఉన్న పరమాత్మ ఆయన బోధిస్తే ఈ రాజుగారి తెలుసుకోవచ్చు లేకపోతే మరొకడు తెలుసుకోవచ్చు తెలుసుకున్న పరమాత్మ ఎందుకంటే ఆయన బ్రహ్మ విద్యాచార్యుడు ఆయన చెప్తున్న బ్రహ్మ ఆయన తెలుసుకున్న పరమాత్మను కనుక ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఏణం అతి జ్ఞానిని ఉద్దేశించి సర్వంతటి అభిసమేటి అదంతా కూడా దీనికి చేరుకుంటుంది ఈయనికి ముందే ఈయన్ని చేరుకుంటుంది ప్రాప్తము ఈయనికి లభిస్తుంది ఈయన వెళ్ళి దాన్ని పట్టుకూడదు అదే వచ్చేసి ఈయనికి దొరికేస్తుంది ఈయన యొక్క ఆనందానుభవంలో అంతర్భాగం అయిపోతుంది సర్వము కూడా సర్వం అంటే ఏ ప్రజా సామక శామ అంటే పుణ్యకర్మ ప్రజా అంటే జనులు ఎక్కించ సామకంవంతి ఏ ఏ పుణ్యకర్మ అని చిన్న కాని పెద్ద కాని పింఛ అంటే చిన్నది కావచ్చు పెద్ద కావచ్చు ఏ ఏ పుణ్యకర్మ అని చేస్తారో ఆ పుణ్యకర్మ ఫలాలు ఎన్నుంటాయో అన్ని కర్మ ఫలాలు కూడా వచ్చేసి ఈ ఆత్మజ్ఞాని యొక్క కర్ మహాఫలంలో ఆనందస్వరూపంలో వచ్చేసి ఇవన్నీ కూడా అంతర్భాగములు అయిపోతాయి అని సరిగ్గా ఇక్కడ చెప్పినట్టే ఉంది చూడండి వాక్యం సర్వం కర్మాచలం పాత్ర జ్ఞానే పరిసమాస్యతే ఎంత మంచి వాక్యాన్ని కోర్టు చేశారో చూసారా శంకరుడు కోర్టు చేశారంటే మీకు చెప్తారు సెక్స్ కొటేషన్ కొటేషన్ ఎవ్వరు ఊరికే అసమానం ఇతడి లగ్గిపోడు వ్యాసుడు లగిపోడు విశ్వామిత్రుడు లాగిపోడు వామదేవుడు లాగిపోడు వశిష్ఠుడు అలాగే తోడు ఓకే పీలని సారాంశం ఏమీ లేస్తారా అలా ఊరికే అలా నమస్కారం ఏదైనా కొటేషన్ ఇస్తే అది తలస్పర్శిగా ఉండాలి ఆ పాయింట్ని హోల్ హార్ట్ హృదయాన్ని ఉండాలి కోటేషన్ ఇంకేదాన్ని వీళ్ళ పురాణంలో చెప్పాడు రాహపురాణాలలో చెప్పాడు హరివంశ చెప్పాడు అలాగ ఉంటాడు కొన్ని భాష్యాలు అమ్మఒచ్చిపోతుంది వీరితో కొటేషన్ ఇచ్చినా కొటేషన్ ఒకటానికి ఒకటానికి వైవిధ్యాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూస్తాయి ఎందుకంటే పురాణాల్లో ఏవాస్క్యత ఉండదు పద్ధతిగా ఉండకూడదు లింగపురాణంలో లింగ పూజ చేసినట్లయితే ఇంక నీకు సర్వము మోక్షం అక్కడ వచ్చేస్తుంది మిగతా అనే అనవసరం అని చెప్తాడు విష్ణు పురాణం మీద చూసినట్లయితే ఈ పూజలు అనే ఈ పూజ దైవం చెప్తాడు అమ్మ బాబా మతిపోతుంది ఇంకా పాంచరాత్రాంగం చూస్తే ఇవన్నీ కూడా అనవసరం అని ఇంకేదం మాట్లాడతాడు నారదుడు పేరు పైగా నిజంగా మధ్యరాత్రాంగం జరుగుతుంది అదే అంతసేపు పర్వాలేదు కానీ మధ్యరాత్రాంగం జరుగుతుంది మీ సంయాధనాలు మీ కర్మలు కా యజ్ఞాలు జ్ఞానాలు ఇవన్నీ కూడా పోషిచ్చేస్తున్నాయి దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇంకా శైవాగమాలు ఉన్నాయి దీనికి ఆపోజిటుడు వాటిలో మరీ మతిపోతుంది స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ దానికి ఓన్లీ వైపు డిఫరెంట్ కాబట్టి ఒక ఫోకస్డ్గా ఉండాల్సింది గీత విపరీషం అంటే ఎన్ని మెట్లే అలా ఫోకస్ లేకపోతే మతిపోతుంది ఒక ఒక విజన్ వచ్చిన తర్వాత ఏ చదివినా పర్వాలేదు విజన్ వచ్చే వరకు కొంచెం ఫోకస్ ఉంటుంది నా అభిప్రాయంలో విజన్ వచ్చిన తర్వాత కూడా ఫోకస్ ఉంటేనే నిలిచిపోతుంది విజన్ బాగా స్ట్రెంగ్ అవుతుంది మంచి శ్లోకం అయింది తర్వాత శ్లోకం పాతే పరిపృన సేవ ఉపదేశ్యే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన శంకరులవతారత్గా కనక్స్తత్ ఫల అందంగా కనక్స్త అందాము తదేతద్విశిష్టం జ్ఞానం తరిహిణ ప్రాప్యతేచ్యతే అలాగా ఈ జ్ఞానం అంత గొప్పదా విశిష్టం జ్ఞానం సర్వకర్మ ఫలాలని తనలో అంత భాగం చేసుకునేంత గొప్ప జ్ఞానం అయితే ఆ ఈ జ్ఞానాన్ని అంటే బ్రహ్మార్పణం శ్లోకంలో వర్ణించింది తత్ ఏత ఇక్కడ జ్ఞానయజ్ఞ రూపంగా స్థితించిన ఈ జ్ఞానాన్ని తదంటే కొంచెం దూరానికి పోవాలి ఏతత్తుంటే పక్కనే ఉన్న చూసుకోవాలి ఆ జ్ఞానాన్ని ఎవళ్ళు పొందుతారు ఎవరికి దొరుకుతుంది అని ప్రశ్నిస్తారు అలా ఎందుకు అడుగుతారు క్వాలిఫికేషన్స్ కోసం అడుగుతారు ఎవరంటే ఫలానా ఊళ్ళో వాళ్ళకి దొరుకుతుందో అయితే ఫలానా వ్యక్తికి దొరుకుతుందని అభిప్రాయం కాదు ఏ లక్షణాలు గల వ్యక్తికి ఈ దొరుకుతుంది అని సందేహం రావటం సహజమే అనే ప్రశ్న ఉదయిస్తుంది సహజంగా ఆ ప్రశ్నను సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు తద్ది సో తదు విద్ధి విద్ధి అన్నాడు కురు అన్నాడు రెండూ చెప్పాడు కురు అన్నాడు విద్ధి అన్నాడు కురు విద్ధి తెలుసుకో ఓకే ఎందుకంటే రెండు లెవెల్స్ ఉంటాయి మనకి ప్రాణశక్తి విజ్ఞాన శక్తి లేవు శాఖ యో శక్తి మూలక గమన మహర్షి రెండు శాఖలు ఉన్నాయి రెండు బ్రాంచెస్ ఉన్నాయి రెండు బ్రాంచెస్ కలిసితేనే మనిషి అవుతాడు కాదు మనిషి కొంత చేస్తాడు కొంత తెలుసుకుంటాడు కురు విద్ధి ఓకే లెవెల్ ఆఫ్ యాక్షన్ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఆఫ్ యాక్షన్లో వివేకం ప్రధానంగా ఉంటుంది గుడ్ బ్యాడ్ మంచి కర్మం చేయాలి బ్యాడ్ కర్మం చేయకూడదు ఆ మంచి కర్మను కూడా ఆర్టిస్టిక్ చేయాలి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆఫ్ కర్మ ఆర్ట్స్ సైన్స్ ఆఫ్ కర్మ అంటే తెలుసునండి వివేకానంద ప్రయోగం అది ఆయన చూసేది ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆఫ్ కర్మ సైన్స్ ఆఫ్ కర్మ అంటే గుడ్ చేస్తాము బ్యాడ్ యాక్షన్ దూరంగా దట్ ఈస్ ది సైన్స్ ఆఫ్ కర్మ ఆర్ట్స్ ఆఫ్ కర్మ అంటే కర్మ చేస్తాము కానీ బంధం కాకుండా చేస్తాం బంధం లేకుండా చేస్తాం అలాగే ఎలా ఉంటుందంటే ఒక ఒక దొంగ ఇంటికి దొంగతనం చేయడానికి వస్తాడు ఒక కుర్రాడు ఉంటాడు ఆ కుర్రాడు అడ్డొస్తాడు అడ్డొస్తే ఆ కుర్రాడిని కట్ చేసి తను తన యొక్క శరీరకరమని పూర్తి చేసుకోవాలని వీడనుకుంటారు తాడు తీస్తారు ఏ నీ మా అడ్డ వస్తున్నావు నేను కట్టుకొరేస్తాను కట్టేస్తాను ఎంతో కూల్పో కట్టాడు వీడు ఎలా కట్టగాదే ఇప్పుడు ఇరవై ఏళ్ళు వెళ్ళి కొద్ది రోడ్డు పైకి వస్తాడు నువ్వు నేను కడితే నువ్వు బయటకు వచ్చేసావే నువ్వు దేవంత ఉన్నావు అని మళ్ళీ కట్టబోతాడు నన్ను నీకు కట్టడం తెలియదు అది కడకుండా అంటే ఈ దొంగ అంటాడు వాడికి నీకు తెలుసు అంటాడు తెలుసు చూపించుకుంటావు అంటాడు చూపించి ఎలా కట్టాలా అని ఇప్పుడు కుర్రాడు దొంగను కడతాడు ఆగి ఆ దేటి అంటే కబౌట్ అప్ కంటాడు ఈ ఇలా కట్టాలి ఇలా కడితే మనం ఎవరైనా కడితే వాడు ఆ మురిగి ఉప్పుకోలేదు అని అంటాడు ఈ దొంగ ట్రై చేస్తాడు ఒప్పుకోవడానికి రాదు ఆమె ఐ డోట్ సో బిజీ కడ అంటే ఇదే ఉప్పడు అప్పుడు నైన్ వన్ వరకు ఫోన్ చేస్తాడు పోలీసులు వస్తారు ఇండిపోయి కాదు వారు తీసుకుపోతారు ఇది కథ సో కర్మ చెయ్యాలి బంధంలో పడకూడదు అది ఆర్ట్ అంటే వీడి మూడేస్తే ఉప్పేసి ఉన్నాడు ఆ గుడి వీడి ఆపలేకపోయింది అదే ఆర్ట్ వాట్ ఈస్ ది ఆర్ట్ వాటి కర్మ కర్మ అంటే బంధిస్తుంది కర్మం కర్మబంధ కర్మబంధనహా మనిషి కర్మబంధంలో ఉంటాడండి మనిషి అనుకుంటాడు నేను సంపాదించిన డబ్బుతో నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను నేను అప్పుడు చేసిన పొరపాటు వల్ల నాకేమో నా కష్టం వచ్చింది అని ఇలాగే అనుకుంటాడు లేకపోతే మరో దానికి మరో దానికి ముడి తన సుఖ దుఃఖాలని కానీ అసలు రహస్యం పట్టకూడదు అది ఏంటంటే నేను కర్మబంధంలో ఉన్నాను అని పట్టకూడదు అది పట్టుకుంటే కృతార్థమైపోతాయి అది పట్టుకోవాలంటే వాడు గీతా స్టూడెంట్ అయి ఉండాలి సో ఎనీవే కర్మబంధం నుంచి బయటపడాలి కర్మ చేస్తూ కర్మ చేయకుండా మానేయలేదు నహి దేహ భృతా చిత్రం చెప్తున్న కర్మాన్ని విశేషత కర్మలు కొన్నింటిని విడికి పెట్టచ్చు అశేషత విడిచిపెట్టడం అనుకుంటారు గొప్ప గొప్ప కర్మలు చేయాల్సి ఉంటుంది చేస్తూ ఉంటారు కూడా కానీ కర్మల్ని చేస్తాము బంధం లేకుండా ఉంటాము అదే అదే డబీకి ఆత్మ హృదయం కర్మ అదేలాగా కర్మని ఏవాధి పారిస్తే తస్మాదక్త సతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరణ కర్మ పరమాత్మోరుష నిర్షాలు శ్లోకా కర్మ కురు సో అట్ ది లెవెల్ ఆఫ్ ప్రాణశక్తి కర్మ కురు అది ఎలా చేయాలో చెప్తాడు అడ్ ది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ విద్ధి తెలుసుకో దేన్ని తెలుసుకోవాలి తద్విద్ధి ఆ జ్ఞానాన్ని సంపాదించు ఏ జ్ఞానమైతే ఆ పరమ పురుషార్థము ఆ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో తద్విద్ధి ఎలాగా ఆధ్యాత్మిక దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించడానికి మోస్ట్ డైరెక్ట్ ఎఫర్ట్స్ ఏమిటి డైరెక్ట్ పాస్ ఏమిటి మోస్ట్ డైరెక్ట్ పాస్ ఎంతో పెద్ద రహస్యమే అంత పెద్ద కాంప్లికేషన్ ఏ ఉంది మనకి చికిత్స తెలియలేదు అనుకోండి చికిత్స వస్తుంది వెళ్తాం మ్యాథమెటిక్స్ తెలియకపోతే మ్యాథమెటిక్స్ మినిసర్ గారి దగ్గరికి వెళ్తాం ట్యాక్స్ గురించి తెలియకపోతే ట్యాక్స్ అట్లా అసేషన్ మన దగ్గరికి వెళ్తాం సో ఆత్మజ్ఞానం గురించి తెలియకపోతే అది తెలుసుంది మహాత్ములు ఎందుకు వెళ్తాం అంటే అయితే వెళ్ళేందుకు ప్రొసీజర్ ఉంటుంది ఒక ఎటికెట్ అంట ప్రతిదానికో ఎటికెట్స్ ఉంది గోల్స్ ఉంది అనుకోండి దానికి ఎటికెట్ ఉంది నిక్కలు వేసుకుని గోల్ ఫాడకూడదు ప్యాంటు సత్వ వేస్తాను లూజర్ సేసుకుని గోల్ ఫాడకూడదు టెకప్ చేసే గోల్డ్ ఫాడదు కోర్టు వేసుకోకూడదు గోల్ఫ్ సకప్లోనే గోల్ఫాడాలి ఆ మాట్లాడేప్పుడు కూడా ఇలా మాట్లాడాలి గ్రీటింగ్ ఇలా చేయాలి దానికి గోల్డ్ అంటే టికెట్ ఉంది గోల్ఫ్ గోల్ఫ్ ఉండగా మరి ఆత్మజ్ఞానానికి ఒకసారి టికెట్ ఉండదా టికెట్ మీరు సో ఎలాగంటే ప్రణిపాతీన నమస్కారం చేయటం అంటే కొంత వినయాన్ని కలిగి ఉండాలి వినయఫీలుగా ఉండాలి నమస్కారం చేయడం ఎదరవాళ్ళ కోసం కాదు మన కోసం వినయ ఫీలుడ్గా ఉండాలి నమస్కారం చేస్తే వినయం వస్తుంది మనిషి తల నేను ఒకసారి అక్కడికో వెళ్ళా వెళ్తే ఆయన అన్నారు నాతో పక్కనే రామాలయం ఉంది ఏమన్నారంటే హిందీ అయినా మహాజాతీయ స్థిర స్థిర ధుకాకర్ ధ్యాన్ చేశా అని అడిగాడు అంటే హా నాకు అర్థమైపోయింది స్థిర ధుకాకర్ అంటే దేవుని దర్శించడం అనడానికి కళ కిరాకడికి వెళ్తే ఆ గర్భగుడు ఇలా చిన్న ద్వారం ఈ గర్భగుళ్ళు ఎలా ఉంటాయంటే అత్యసరంత ద్వారాలు ఉంటాయి పూర్వకాలం వాళ్ళు మనుషులు ఇల్లు కూడా అలానే రకంగా తల బాగా ఉంచితే కానీ లోపల మీరు ఈ తల ఉంచడం అనే అలవాటు మంచి అలవాటు అవుతుంది అలా తల నేను టీవీ ప్రోగ్రామ్ రికార్డు చేస్తూ వాళ్ళు నా మీద మేజర్ కంప్లైంట్ అస్సమానం మీరు తల ఉంచేస్తున్నారు అంటే నేనున్నాను తల ఉంచడానికి అలవాటు కూడా ఉన్నాను అంతేకా మీరు అర్థం చేసుకోండి అసలు చూడడానికి తల ఉంచుతాను హైదరాబాద్ కెమెరా అలాగ ఫోకస్ చేసుకుంటే నేను తల ఉంచుకుంటాను ఎందుకు ఈ జాబితాలో మనం ఎందుకని అలవాటు స్పాంటేనియస్గా ఒక ఇన్వాల్వ్ తల ఉంచుకోవడానికి అలవాటు సో మీరు ఎడ్జిస్ట్ చేసుకుని ఏం పర్వాలేదు ఇంకా అలా మీరు కెమెరా చేసేది చూసుకొస్తారు కెమెరా చేసి ఏం చూస్తాం అక్కడ ఏమైనా చూడడానికి మీరు ఎడ్రెస్ట్రేషన్ సో కల ఉంచడం అలా చూసుకోవాలి పెద్ద పాట వినయం వినయము నటించకూడదు మనం వినయంగా ఉంటే వీళ్ళందరూ ఇంట్రెస్ట్ అవుతారనే ప్రయత్నం సర్ప్రైజింగ్ అంట అలా చేయకూడదు వినయాన్ని అభ్యాసం చేయాల్సిన అవసరం ఉండకూడదు ప్రారంభంలో ఉన్నా అంటే మరీ అహంకారం ఉన్న కూడా వినయాన్ని అభ్యాసం చేయటం మంచిదే వినయం చాలా సహజంగా ఉండాలి ఆ వినయ సహజ వినయం లక్షణం ఏమిటంటే అహంకారము తగ్గిపోతుంది అహంకారం బలంగా ఉండదు ఓ అహంకారం ఉంటుంది ఈ పిసరంత అహంకారం కూడా ఎందుకంటే భోజనం చేయడానికి దానికి అవసరం కాఫీ కాయడానికి చేయడానికి టిక్క కొనుక్కోవడానికి వీటికి ఒక అహంకారం అవసరం ఉంటుంది అది ఉంటుంది ఎదరవాళ్ళని పెట్టడానికి కంప్లైంట్లు చేయడానికి డిమాండ్ చేయడానికి కంప్లై గ్రీవెన్స్కి ఉండదు ఉండకూడదు అహంకారం ఇవన్నీ అహంకారాలు యొక్క లక్షణాలే కాబట్టి అంతా అహంకారం ఉండాలి ఈ అహంకారానికి దృష్టాంతం ఎలా చెప్పారంటే తాడు ఒక పోలు ఇలా దారికి అడ్డంగా రోడ్డుకు అడ్డంగా తాడు పట్టుకుని నిలబడ్డారనుకోండి అది ట్రాఫిక్ అంతనే ఆపేస్తుంది అది బలమైన అహంకారం అదే తాతని చుట్ట చుట్టేసి ఆ ఫోన్ దగ్గర పెట్టాను అనుకోండి ట్రాఫిక్ నాపడు అక్కడ ఉంటుంది అది యోగ్యమైన అహంకారం ఒకసారి అంత అహంకారం ఉంటుంది ఉండాలి అంటే సంకల్పం లేకపోతే అహంకారం లేకపోతే సంకల్పం ఉండదు సంకల్పం లేకపోతే ఏ పని ఉంది ఉంటుంది మనిషి మనిషి ప్రారంభాహీనంగా జీవించడానికి ఒకసారి అహంకారం ఉంటుంది అంతకు అవసరం లేదు మనం అనుకుంటాం అవసరం అవసరం లేదు కాబట్టి ఆ స్థితి చేరుకోవాల్సి అల్టిమేట్ గా అహంకారం అనే గోడే జ్ఞానానికి అబ్బు ఇంట్లో వేరే అబ్బాయి లేదు యూఆర్ ది ఆప్స్టెకిల్ టు ది పార్ట్ ఆఫ్ నాలెడ్జ్ యూఆర్ బి ఆప్స్టెకిల్ సో యువర్ ఓన్ లిబరేషన్ యూఆర్ బి ఆబ్స్టెకిల్ ఇక నేను రాసి పెట్టాను వెన్ ఐ విల్ బి ఫ్రీ వెన్ ది ఐ సీజెస్ టు బీ అన్ రాసి పెట్టాను అప్పట్లో అహంకారం ఎప్పుడైతే లేకుండా పోతుందో ఒకసారి ఉండడం కొంచెం జరిగిపోయండి టెక్నికల్గా అతి పెద్ద పాయింట్ కాదు అప్పుడే మీకు జ్ఞానం వచ్చేసినట్టు ఎందుకంటే మీరు జ్ఞాన స్వరూపుడే అయి ఉంటారు కనుక ఈ పరిచ్ఛిన్నమైన అహంకారమే ఆటంకం ఉంటుంది వేరే ఆటంకం కదా మరి ఈ అహంకారాన్ని పోగొట్టాలి జ్ఞానం అంటే ప్రస్తుత జ్ఞానం కాదు కదా అదే అనుభవానికి తెచ్చుకోవాలి కదా కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ ఏంటంటే నమస్కారం చేయదా నమస్కారం చేస్తే వినయం అలవాటు చేసుకో ఇవన్నీ ఇక్కడ బాహ్య లక్షణాలు చెప్తున్నారు ఆంతర లక్షణాలు తర్వాత చెప్తారు వద్దావాహన్లభ జ్ఞానం తప్పన సంహిత అభూతం ఈ బాహ్య లక్షణాలు ఆంతర లక్షణాలు ముందు బాహ్య లక్షణం తురణిపాలి తర్వాత పరిప్రశ్న ప్రశ్నలు వేయటం అలాగే తీసుకోవాలి క్వశ్చన్ టు క్వశ్చన్ శాస్త్రాన్ని క్వశ్చన్ చేయటం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవటం నేను చాలా సజెస్ట్ చేసినా వాటిఫై బై ఒక ప్రశ్న వేసుకో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్ అనే ప్రశ్న వేసుకోవాలి అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్ ఎవరెంట్ సంపాదించాం మేము బాగా సంపాదించాం సంపాదించి ఖర్చు పెట్టాం ఎంత ఖర్చు పెట్టుకుంటామండి లక్షలో కోట్లో ఖర్చు పెట్టేసి ఉంటాము వాటికి కదా మీరు హై స్కూల్కి వెళ్ళడానికి మీకు బాగెట్టమని తండ్రి గారు ఇచ్చిన పని నుంచి లెక్కేసుకుంటే మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు ఏమన్నా హద్దుందో దానికి ఎన్ని లక్షలో కోట్లో ఖర్చు పెట్టాం Yama yamdi, back to square one. You have put back to square one. At the end of every accomplishment, we look very stupid. Yama yamdi, back to square one. B.S.C. said to you, Oh, ha, ha, ha, ha, that's what's going on. Mahananda, that's what's going on. Angarulam, Kandratanthi, Kishayama, Shabash, Shabash, that's what's going on. If you go through, just stupidly lighter one, if you endy yamdi, what's going on? Then what? ఎంఎస్సీ సర్టిఫికేట్ అయిన తర్వాత ఇది లుక్ ఫిఫ్ట్ అయిపోయింది పెళ్లి అయ్యేప్పుడు బోల్డ్ అంతా దాని చుట్టూ బోల్డ్ అంతా హైప్ ఉంటుంది అదంతా అయిపోయింది పెళ్లి అయింది భాగ్యత పక్కన నవ్వు చూపి సరే కొడుకు కొడుకు కొడుకు కుట్టాడు ఫీజు అంతా మజ్జిగండి ఆర్ఫీస్ అంతా ఫీజు మజ్జిగాడు దోస్తులందరికీ స్వీట్స్ ఇచ్చేసాడు పార్టీ ఇచ్చేసాడు అండ్ లుకెండ్ హౌ ేజ్ మీరు మీద కరెక్ట్ ఐక్స్ బికాస్ ఈ వరల్డ్ అకాంప్లిస్మెంట్స్ అలాగే ఉంటాయండి ఈ లుక్స్ అకాంప్లి జస్ట్ లుక్ ఈ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ వాళ్ళు అక్కర్లేదా కాదండి ప్రశ్నలకి గురువు గారిని వేయాలి గురువు గారిని వేయాలి సత్సంగం చెప్పి ప్రశ్నమైన సమాధానం చెప్పాలంటే అది కూడా మీరే చెప్పండి అవును కథలు వినడానికి అలవాటు పడి ఉంటారు అదేదో మీరు చెప్పేస్తే మేము గంట రెండు సేపు వినేసి భోజనం చేసి ఒక యోగ్యమైన ప్రశ్న వేయాలంటే చదివిన ఉండాలి కదా అలాగని చెప్పేసి ఇంకా మనిషి బుక్క తిప్పుకోవడానికి వీళ్ళు ప్రశ్నలు వేయకూడదు పరిప్రశ్న ఈ పరిప్రశ్నతో మళ్ళీ ప్రశ్న scorn on the band, he's standing there. For the one he rez qu pioré, it's done, it's done, eben world-corn,